పరిశుధ్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవాయసు ప్రభా నీకెళ్ళెక్కని వందనాలు కృతజ్ఞతాస్తు తెలుస్తూ తా హజ పరిశుధ్ర సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే బంద్రభ దేవాయసు ప్రభా మాందని గుడి ప్రభా నీ యొక్క ఎక్కడికైనా భద్రపరుచుకున్న గొప్ప దేవా నీకే వందన ప్రభా దేవాయసు ప్రభా కంటిపా వాలే ప్రభా మాచి గొప్ప దేవా నీకు ఇవ్వాలి తండ్రి దేవాయసు ప్రభావ మళ్ళీ ఎవ్రీడే మీరు మాకు ప్రొవైడ్ చేస్తున్నారు దాన్ని బట్టి కూడా దీ వయసు ప్రభావ మళ్ళీ విడగొడ ప్రభావ నిన్ను శుద్ధించి ఆరాధించి మంచు మాకు దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి దే వయసు ప్రభావ మేము ఎక్కడ మోచిపోకుండా ప్రభా మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత మేము నిండుకొని ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం ప్రభావ ప్రభా రాని బడ్డలుంటే వారి నందిని రప్పించమని ప్రార్థిస్తాం తండ్రి దీ వయసు ప్రభావ నీ యొక్క హస్తం తోడించండి ప్రభావ ఇంకెంతమంది బ్రదర్స్ అయితే రాలేని పరిస్థితిలో ఉన్నారో ప్రభావ వారి నందిని కూడా నీ యొక్క కృపలు భద్రపరచుకోండి దేవా వచ్చేవారిని అందరినీ కూడా మరి టైంకి వచ్చేలాగా సాయపడమని ప్రార్థిస్తుందండి దేవా ఇచ్చు ప్రభా మరి మీరే మాకు తోడై నడిపించండి దేవా ఇచ్చు ప్రభా యొక్క నడిపింపు మాకు దాయించండి వాళ్ళ పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభా మరి మీరే మేము పొందండి అదే రీతిగా ప్రభా వాక్యం చేత మాతో మాట్లాడి మరి మేము అన్ని కూడా ప్రభా సరే యొక్క వాక్యానికి విద్యతగా కలిగి మేము సహాయపడమని ప్రార్థిస్తుంది అది మీరు అక్కడికి ప్రతిభించిద్ద పసుకుమారి ఆద్యంత మీరే కూడా ఏం నడిపిస్తారని చెప్పేసి నాబాయ్ లో ప్రార్థిస్తుండదు అన్ని కాలం ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అన్నయును నా కోటయు అన్ని కాలంబులలు ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలం బోలలు ఏసే నాకు మంచి కాపరి ఎన్నడు నేను భయపడను ఏసే నాకు మంచి కాపరి ఎన్నడు నేను భయపడను ఆ ప్రభువే నా సహాయము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 విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుందెను విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుందెను శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడుచుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడుచుండెను అన్ని కాలంబూలలు ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలంబులలో అన్యులమైన మమ్ములను ధన్యులుగా ధర చేతివి అన్యులమైన మమ్ములను ధన్యులుగా ధర పాపపు శాపపు నరకపు వేదనమా నుండి తొలగించితివి పాపపు శాపపు నరకపు నుండి తొలగించితివి అన్ని కాలంబులలు ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలంబూలలో శోధనలాలు సహనము నేర్పెను నాయసునాదుడు శోధనలాలు సహనము నేర్పెను నాయసునాదుడు సత్యము జీవము మార్గమునేనని పరమకు దారి చూపెను సత్యము జీవము మార్గమునేనని పరమకు దారి చూపెను అన్ని కాలం భూలాలు దరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలం బులలో రైజురాడు థ్యాంక్ యూ దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవనయాత్రి కులం దాసులము నవయుగ సైని కులం పరక పౌరులమో హవయ సైని కులం పరక దేవుని దారుణహింసేని రలి జ్వాలలో రాంగళి జయములతో మారని ప్రేమ సమర్పణునికీర్తి మో మారని ప్రేమ సమర్పణునికీర్తి మో దేవునివారలం ప్రేమ నివాసులము పరిశోద్ధాత్ముని కై ప్రార్థన సలపుదము పరమాత్ముని రాక బలము ప్రసాదింపా ధరలిలో ప్రభువును చోపుటై సర్వాంగ హోమము చేయుదము ధరణిలో ప్రభువుని చూపుటకై సర్వాంగ హోమము చేయుదము దేవునివారసులం ప్రేమనివాసులమో నివాసులము అనుదిన కోటములు చేయు ముయుదము దే నివారసుల ప్రేమ నివాసులమో సజీవ సీలో ప్రభు సమాగి గెలు విజేత ప్రేమ కులం నిజము గర క్షణ బ్రబలుటకై ధ్వజము గసివను నిలుపుదము నిజము గర క్షణ బ్రబలుటకై ధ్వజము గసిలవను నిలుపుదము దేవునివారసులం ప్రేమ నివాసులము గోధుమగింజే క్రీస్తుడు చావను నాధుని మరణములో శాశ్వత జీవమును నిధులుగా పండించి లే పగను మాధుర్య రక్షణ లభించెను నిధులుగా పండించి లే మాధుర్య రక్షణ లభించెను దేనివారసులం ప్రేమ నివాసులమ హత సాక్షుల కాలం అవనిలో చెగా గతకాలపు సేవా గొల్గత్త కిరిచేరా బీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షితులలో బహురీతులలో నూతన లోకముకాంక్షితువారసులం ప్రేమ నివాసులము ప్రభువుని చూచుతకై ప్రజలందరూ రాగా విభు విభుమహిమను కాచ విశ్వమిమము గోరా శుభములు కూర్చు మాలో శోభిల్లుునిచూపుదము శుభములు కూర్చు మాలో శోభిల్లుని చూపుదో దేవునివారసులం ప్రేమనివాసులమ జీవనయా త్రికలం హే సునిదామో నవయ సైనికలం పరక పౌరులము హుయ నవయ సైనికలం పరక పౌరులము న్ని నించుకున్నాము మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసు ప్రభుకే మహిమ కలుగును కాక పరిశుద్ధుడమైన తండ్రి కృపా కణిక్యక్రం గల దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువా మా రక్షకుడు మా విమోచకుడు అయిన తండ్రి ఏ సయ్య నీకు వంద కృతజ్ఞతలు స్థితులు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయం అందు ఈ రీతిగా నీ ప్రియులతో కలిసి నిన్ను ఆరాధించలాగునా ప్రభా నీకు ప్రార్థించలాగునా నీ వాక్యాన్ని విల్లులాగునా ఇచ్చిన అవకాశము బట్టి ధన్యతను బట్టి నీకు వంద కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభ ఆది ఎందు వాక్యము దేవుని ఉండను దేవుడే వాక్యమై ఉండను అని నైను నువ్వు మాట్లాడినావు ప్రభ కాబట్టి వాక్యమై ఉన్న దేవుడో ప్రభ అలాంటి నీ వాక్యాన్ని ప్రభ నాయన మేము ధ్యానించిపోతుండగా ప్రభ నా స్థానంలో నువ్వు నిలబడి ఏ రీతిగా అయితే వాక్యాన్ని ఉపదేశిస్తావో ఆ రీతిగా ప్రభ నాయన నాతో మా అందరితో మాట్లాడమని యేస్తు క్రీస్తు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె యాకోపరాచన పత్రిక యాకోప్రాచన పత్రికలో ఒకటో అధ్యాయంలో ఇరవై రెండో వచనము యాకోపరాచన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనము మీరు వినువారు మాత్రమై ఉండి మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మను మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుల్ని పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలకి పోయి తా నెట్టివాడు వెంటనే మరచిపోవును కదా కాబట్టి ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే వాక్యమే కాబట్టి ఈ అంశం గురించి ఎందుకు నేను మీతో మాట్లాడుతున్నానంటే దేవుడు యాకోబ భక్తుడు తన పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు అంటే ఎట్లా మనం మోసపోతాము కుయిత్గా అంటే ఇక్కడే ఉంది అర్థం వినువారు ఉన్నాం కానీ వాక్య ప్రవర్తించువారుగా ఉండలేకపోతున్నాం కాబట్టి సులువుగా చెక్కల పెట్టు పాపంలో అపవిత్రతలోకి పోగలుగుతున్నాము దేవునికి తగినట్లుగా మనం జీవించలేకపోతున్నాము దేవుని పట్ల విధేయతతో మనం నడుచుకోకుండా అవిధేయత కలిగి ఉండగలుగుతున్నాం కష్టాల్లో శ్రమల్లో బాధల్లో పిరికి మనము ఉన్నాం కారణం ఏంటంటే వాక్యాన్ని వింటున్నామే కానీ వాక్య ప్రవర్తించడం లేదు కాబట్టి మోసపోతున్నాం అన్నట్టు కాబట్టి ఎందుకు ఈ వాక్యం ద్వారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుందంటే చూడండి ఈరోజు లోకంలో ఎంతో మంది పక్కనే చెప్పేవాళ్ళు ఉన్నారు వినేవాళ్ళు ఉన్నారు అంటే చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది దాని శేషం పాటించే వాళ్ళే దేవునికి ఇష్టలుగా జీవించగలరు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండగలరు దేవుని పట్ల విధేయత కలిగి ఉండగలరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్నడూ వాళ్ళు భయపడరు ఎందుకంటే మనందరికీ తెలుసు దేవుడు శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చినాడు గాని తిరిగితనం గల ఆత్మ మనకి ఎవ్వరికి ఇవ్వలేవు చూడండి కాబట్టి ఈరోజు మనము తిరిగితనంగా ఉండగలుగుతున్నాము అంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాల విషయంలో కావచ్చు శ్రమల విషయంలో కావచ్చు అనారోగ్యాల విషయంలో కావచ్చు ఆర్థిక ఇబ్బందుల్లో కావచ్చు అది ఏదైనా కుటుంబంలో వచ్చే సమస్య కావచ్చు ఉద్యోగంలో వచ్చే సమస్య కావచ్చు మనం ఉన్న స్థితి ఏదైనా మన కలిగి ఉన్న పరిస్థితి ఏదైనా కానీ నువ్వు నేను మనం ఎవరము వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారిలాగా వాక్యానుసారమైన జీవితము కలిగి ఉన్న వాళ్ళం గాని ఏ మాత్రము భయపడము ఎందుకంటే యేసు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నీ పట్ల నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నీ యొక్క శ్రమలో కావచ్చు ఆపదలో కావచ్చు అపాయంలో కావచ్చు నీ యొక్క అనారోగ్యంలో కావచ్చు ఆర్థిక ఇబ్బందుల్లో కావచ్చు సమస్యల్లో ఏటులైనా కానీ మన ప్రభువే మనకి సహాయకుడు కాబట్టి అలాంటి విశ్వాసము కలిగిన వాళ్ళెవరు ఎంత మాత్రమును ఏ మాత్రమును సందేహించరు అభ్యంతర అనుమానించరు ధైర్యంగా ఉంటారు కాబట్టి వీళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతారు ఎందుకు విశ్వాసం ఉంటది చూడండి కాబట్టి ఎందుకు ఈ వాక్యం మనం ఎంతవరకు వింటున్నాం ప్రతిరోజు దేవుడు తాను ఏర్పరచుకున్న వారి ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతవరకు మనం వింటున్నాం ఎంతవరకు ఆ వాక్యాన్ని విన్న మనము ఆ వాక్య ప్రకారంగా మార్చుకొని జీవిస్తున్నాం అన్నదే ఈరోజు ప్రశ్న చూడు ఈ ఆరాధనలో వచ్చి జాయిన్ అయినంత మాత్రాన లేదా మనం చర్చకి వెళ్ళినంత మాత్రాన మన వాట్సాప్ లో ఫోటోలు వాగ్దానాలు స్టేటస్లు పెట్టుకున్నంత మాత్రాన మన ఇళ్ళంతా వాగ్దానాలతో నింపుకున్నంత మాత్రాన చూడు నువ్వు రేత్రింబగలు ఉపవాసాలు ఉన్నంత మాత్రాన ఇవి ఎన్ని చేసినా నువ్వు వాక్య నువ్వు ప్రవర్తన మారకపోతే నువ్వు స్టేటస్లు పెట్టుకున్నా ఇంట్లో పెట్టుకున్నా బళ్ళ విలుచుకున్నా ఎంత మందిని పిలుచుకున్నా ఎంత మాత్రము ఏది నీకు ప్రయోజనం ఉండదు ఎందుకంటే నువ్వు వినులాగానే ఉండిపోతున్నావు కాబట్టి నువ్వు మోసపోతున్నావు కాబట్టి మనం గ్రహించుకోవాలా దేవుని వాక్యము సజీవమైనది బలము కలిగినది చూడు అలాంటి సజీవమైన దేవుడు ఆ వాక్యమై ఉన్న దేవుడు మనలో ఉండాలంటే ఆ వాక్యంలాగా మనం ప్రవర్తించాలా అంటే వాక్యానుసారమైన జీవితము మనము కలిగి ఉండాల అలా నువ్వు కలిగి ఉన్నప్పుడే ఏ పరిస్థితిలోనైనా మనం ఎవరు ఎంత మాత్రము భయపడని ఎందుకు వాక్యమై ఉన్న దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఆపదొచ్చినా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీలో ఉన్న దేవుడు నిన్ను ఆదరిస్తాడు తన వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు చూడు అలాంటి దేవుడు యేసుప్రభు కాబట్టి ఆయన మనకు వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి చూడండి ఎవడైనా వాక్యము వినువాడై ఉండి కాబట్టి దాని ప్రకారము ప్రవర్తింపని వినువాడులాగా ఉండి వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే మోసపోతారు అని వాక్యం చెప్తుంది కాబట్టి వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు చూడు అంటే నువ్వు ఎలా వచ్చినావో అంటే దేవుని సన్నిధికి అది చర్చి కావచ్చు ఈ నైటు పూట ఆరాధనలో కావచ్చు లేదా నువ్వు ధ్యానించే బైబుల్లో వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఇంకొక సేవకుల ద్వారా నువ్వు వినేది కావచ్చు అది ఏదైనా కానీ ఆయన సన్నిధిలో నువ్వు వచ్చినప్పుడు చూడు ఆది వాక్యము దేవుడు మనకి అర్థము లాంటి వాడు కాబట్టి నీ ప్రతిబింబాన్ని ప్రతిరూపాన్ని చూపిస్తాడు నువ్వు ధనవంతుడు కావచ్చు పేదవాడివి కావచ్చు ఈ లోకంలో నువ్వు ఎలాంటి వాడివైనా యొక్క సహజ గుణం ఏంటంటే యథార్థముగా నువ్వు ఏ రూపకంగా ఏ స్థితిలో ఎలా ఉన్నావో అలానే నిన్ను ప్రతిబింబం అంటే నీ విధానాన్ని చూపిస్తది దాని యొక్క సహజ గుణం అది దాని యొక్క విధానం అది ఏంది యథార్థంగా చూపించడం కాబట్టి మన దేవుడు కూడా యథార్థవంతుడు సత్యవర్తనుడు న్యాయం కలిగిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో అది ఎలాగైనా కావచ్చు ఏ రూపకంగా కావచ్చు ఎలా ఉండే ఆరాధనలో కావచ్చు నీ వ్యక్తిగతంగా నువ్వు బైబుల్ చదివే విషయంలో కావచ్చు లేదా నువ్వు చర్చికి వెళ్ళే విషయంలో కావచ్చు అది ఏదైనా కానీ ఏ రీతికైనా కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్కకు వస్తావో అప్పుడు వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడతాడు ఎలా అంటే వాక్యం ప్రకారంగా అప్పుడు మనం ఏం చేయాలా ఈరోజు నాకు బాధ ఉంది శ్రమ ఉంది అన్ని కష్టాలు అని దిగులు పడుతూ చింతపడుతూ బాధపడుతూ అయ్యో ఎంతో మంది జీవితాలు అంతా బాగున్నాయి నా జీవితం ఇట్లా ఎందుకు అవుతుందని ఎంతో కృంగిపోతూ నిరుత్సాహంలో ఉన్న ఒకవేళ ఆ స్థితిలో నీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు నువ్వు మొదట ఏం చేయాలా వాక్యాన్ని నమ్మాల ఎందుకు మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆయన వాక్యరూపకంగా నీ దగ్గరకు వచ్చి మాట్లాడినాడు కాబట్టి నమ్మాల తర్వాత విశ్వసించాలా ఆ వాక్యం పట్ల నువ్వేం కలిగి ఉండాలా నిరీక్షణ కలిగి ఉండాల అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యసిద్ధి జరుగుతుంది చూడు కాబట్టి మనం ఏంటంటే ఎవరో వచ్చి ప్రార్థనలు పెట్టడం వల్ల లేదా ఇంకెక్కడికో పోవడం వలన లేకపోతే ఏదేదో చేయడం వల్ల ఏదో అవుతుంది అంటే ఇది మోసపోవడము ఎందుకంటే మొదట అదే చెప్పిండు విలువారు ఉండి వాక్య ఉండకపోతే మోసపోతారు అని చెప్తున్నాడు చూడు మన జీవితాలు మారాలంటే వెలుగు మనలోకి రావాలి చూడు మన జీవితం ఎడారిలాగా ఉంది అది నీటి ఊటలాగా మారాలంటే వాక్యం నీలోకి రావాలా అయ్యో నా జీవితం అంతా కట్టిక ఉంది శపిత పూరితంగా ఉంది ఎందుకు సారం లేదు నాలో కాబట్టి నేను సారవంతమైన భూమిలాగా మారాలా నేను ఫలించాలంటే జీవం ఆ నెలలో ఉండాలి కాబట్టి జీవమై ఉన్న దేవుడేవులు ఏ సుప్రభ ఎవరిలోకి రావాలా నీలోకి రావాల చూడండి వాక్యము విన్న మనము ఆ వాక్యాన్ని విశ్వసించి నమ్మి ఆ వాక్య ప్రకారంగా మన జీవితాలను మన బ్రతుకులను మన అలవాట్లను ఏవైనా ఆ వాక్యానుసారంగా జీవిస్తేనే మనకి మేలు క్షేమము అప్పుడే మన జీవితంలో దేవునికి తగినట్లు మనం ఉండగలుగుతాం కాబట్టి ఎందుకు దేవుడు ఈరోజు అంటే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు అంటే వచ్చిండు అద్దంలో చూసుకున్నాడు దేవుడు వాక్యం మాట్లాడిండు విన్నడు తిరిగి యథావిధిగా పోయింది అందువల్ల ఏమన్నా మేలుంటదా చెప్పండి ఈరోజు మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది మన జీవితాల్లో మనం మార్చుకోవాల్సింది ఏదైనా ఉన్నదంటే మన విధానాలన్నీ పక్కన పెట్టి ఆయన వాక్య ప్రకారంగా మనం మార్చుకోవడమే మొదట నువ్వు సక్సెస్ అయినట్టు నీ జీవితంలో వాళ్ళు శిష్యులు రాత్రంతా ప్రాయసపడ్డారు చూడండి రాత్రంతా ప్రాయాసపడి సముద్రంలో వలలు వేస్తే ఒక్క చేపన్నా గాని వాళ్ళకి దొరికిందా చూడండి ఎప్పుడైతే రాత్రంతా ప్రాయాస పడిన వాళ్ళకి ఏమీ దొరకలేదు యేసు ప్రభు ఏం చెప్పిండు ఒక్క మాట సెలవిచ్చి వాళ్ళ విస్త్రమన్న వాళ్ళ ఎప్పుడైతే ఆయన మాట విన్న వాళ్ళు ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు వాళ్ళ విస్తరినరో వాళ్ళకి ఏం దొరికింది విస్తారంగా దొరికింది అంటే ఆశీర్వాదం ఎక్కడుంది చెప్పండి వాట్సాప్ లో పెట్టుకునే వాటిల్లో స్టేటస్ లో ఉందా లేకపోతే ఇంకొక చర్చిలో పోతేనో ఇంకొక స్థలానికి పోతేనో లేదా ఎవరో వస్తే నా జీవితంలో ఆశీర్వాదం వస్తుంది నా జీవితంలో సమాధానం వస్తుంది నాకు నెమ్మది వస్తుంది అనే దాంట్లో ఉందా దేవుని వాక్యము విన్న మనము ఎప్పుడైతే శిష్యులు ఆయన వల విశ్రమంచి పిండో ఆ మాట సెలవిచ్చిన దేవుణ్ణి విశ్వసించి ఎప్పుడైతే వాళ్ళ వల విసిరినారో ఆయన మాటకు విధేయత చూపించి వల అప్పుడు విస్తారంగా దొరికినాయి చూడు దేవుని మాట వినడంలోనే నిజమైన దీవెన ఉంది దేవుని మాట వినడంలోనే విని ఆ మాట ప్రకారంగా జీవించడంలోనే నీ జీవితానికి ఒక సమాధానం ఉంది నీ జీవితానికి ఒక అర్థం ఉంది ఆశీర్వాదము ఎక్కడుంది దేవునిలో ఉంది ఆయనే వాక్యమై దేవుడు కాబట్టి చూడండి వాడు తాను చూచుకొని అవతలకు పోయి తాను వెంటనే మరచిపోవును కదా అంటే ఒకప్పుడు నాలో మురికితనం ఉంది చూడండి దేవుని ఎద్దకు వచ్చిన దేవుడు ఏం చేయమన్నాడు నన్ను పవిత్ర పరుచుకోమన్నాడు అంటే నాకున్న ఈ యొక్క మలినాన్నంతా ఏం చేసుకోమన్నాడు దేవుడు చూడండి వాక్యము చేత ఉదక స్నానం చేయబడ్డము ఎందుకు చేయాలా ఉదక స్నానం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎక్కడ తిరుగుతామో ఎక్కడ పోతామో ఎవరితో మాట్లాడతాము ఎక్కడ ఎన్ని రకాలుగా దోషాలు చేస్తామో పాపం చేస్తాము ఏ విషయంలో చిక్కబడతామో ఎవరికి తెలుసు అలాంటి మనము ఎలా మనల్ని మనం పవిత్రపరచుకోవాలా పరిశుద్ధ పరచుకోవాలంటే వాక్యమే కదా చూడండి కాబట్టి అలాంటి వాక్యము యొక్కకు వచ్చిన మనము ఆ వాక్యాన్ని విన్నా మనము ఏదో కాలక్షేపంగా విని మరలా యథావిధిగా ఎలా విధిగా జీవిస్తే నువ్వు ఎలా ఉన్నావో ఇంకొక ఇరవై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు వచ్చిన నీ బతుకు అట్లానే ఉంటది నా బతుకు అట్లనే ఉంటది ఎవరి బతుకులు అట్లనే ఉంటాయి ఎందుకు వాళ్ళు ఇష్ట బతుకుతారు కాబట్టి వాళ్ళ బుద్ధి వాళ్ళ గుణము వాళ్ళ యొక్క నీతి కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా దేవునికి తగినట్లు జీవితం కనబడదు కాబట్టి ఎందుకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుందంటే ఇంతకాలం మనం మోసపోయినాం ఎందుకంటే ఎన్నో వాక్యాలు వింటున్నాము కానీ చూడండి గుడ్డి వారు యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేసిందంటే ఇదే గుడ్డితనం అంటే ఏంది వాక్యాన్ని విని ఎప్పుడు కూడా వాక్య మార్చుకోకుండా వాక్య ప్రకారంగా జీవించకుండా వాక్య అసలైన గుడ్డితనం అన్నట్టు ఈరోజు మనం ఎంతమంది ఎంత మట్టుకు వాక్య ప్రకారంగా నేనైనా మీరైనా ఎవరైతే ఏముంది చూడు దేవుని అంత ఎవడైనా ఒకటే మనమంతా ఆయన పాదాల కింద ఉన్నవాళ్ళం కదా నేను గొప్పవాణ్ణి అని నువ్వు గర్విస్తే ఆ పాదం నీ మీద మోపితే ఆ బండ్ వచ్చి నీ మీద పడితే నీ బతికేమైపోతుంది నా బతికేమైపోతుంది నేను గర్వించిన వాడి పరిస్థితి ఏమవుతుంది కాబట్టి ఆయన దృష్టిలో అందరూ ఒకటే కాకపోతే మనుషుల బలహీనత ఏంటంటే మనుషులు అందరినీ ఒకరిని పెద్దవాళ్ళగా ఒకరిని గొప్ప ఇలా మనుషులు డివైడ్ చేసుకుంటారు కానీ దేవుడి దృష్టి అందరి ఒకటే నువ్వు బిషపు అయినా ప్రవక్తవైనా నువ్వు ఎవరివైనా ఎలాంటి వాళ్ళైనా ఆయన ఎదుటి నిలబడితే తీర్పు కూడా ఒకటే అందరి పట్ల తీర్పు ఒకటే న్యాయాధిపతి మన ప్రాభు కాబట్టి మనం ఎంత మటుకు వాక్యాల ప్రకారంగా నడుచుకుంటున్నాం ఎంత ప్రకారం వాక్యాల ప్రకారంగా ఉన్నాం కాబట్టి ఇకనైనా చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏబు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును ఆయన అంటే ఏసుప్ర చూడండి ఆయనతో సహవాసము కదా ఏసుక్రీస్తు అని తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఇప్పుడు ఎవరి సాహవాసంలో ఉన్నాము ఏసు ప్రభు సహవాసంలో అలాంటప్పుడు ఏసు ప్రభు సమాధానానికే కర్త కదా ఈరోజు మన జీవితంలో ఉందా సమాధానం వారికి భర్త ఉండదు సమాధానం తోటి సేవకులు సమాధానం ఉండదు అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు చూడు ఎందుకంటే ఎవరు కూడా వాక్యాన్ని వింటారే తప్ప వచ్చి చూసుకుంటారే వాళ్ళకున్న చెత్త చెదారాన్ని బాగు చేసుకోవాలని అనుకోరు వాళ్ళకున్న మురికిని శుభ్రం చేసుకోవాలి వాక్య ద్వారా ఎట్లా మనం పరిశుద్ధపరచబడతాం ఒకప్పుడు ఆయన రక్తంలో కడగబడినాం ఇప్పుడు వాక్యం ద్వారా అనుదినము ప్రతిదినము మనం ఏం చేయాలా మనల్ని మనము వాక్యం ద్వారా కడుక్కోవాల చూడండి ఇలాక మాలిన్యం అంటుతుంటది కాబట్టి ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానం మనం చేయాలి ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే వాక్యము దప్ప మిగతా అన్ని చేయడానికి ఇష్టపడతారు మనుషులు వాక్యాన్ని కడుకొచ్చే నిర్లక్ష్యం పాఠాలు ఉత్సాహంగా పాడతారు బలంగా వర్షిప్ చేస్తారు చూడండి బల్లవీరి చేయి కానీ అన్నిట్లో ఆర్భాటంగా బాహాటంగా అన్నీ ఉంటారే కానీ చూడండి గుడ్డితనము మోసం ఇది వాక్యం లేకపోతే నువ్వు ఎందుకు పనికి రాని వ్యర్థుడివే కదా నువ్వు బ్రతికై ఉన్నావంటే నువ్వు జీవించున్నావే కానీ నువ్వు మృతుడు ఎట్లా నీలో ఏం వాక్యం లేదు వాక్యం లేకపోతే ఎట్లా దేవునికి ఇష్టంగా జీవిస్తావు వాక్యం లేకపోతే ఎట్లా నీలో పవిత్రత పరిశుద్ధత ఉంటుంది వాక్యం లేకపోతే నీ జీవితంలో ఎక్కడ యథార్థత ఉంటుంది చూడండి కాబట్టి మనమంతా గ్రహించుకోవాలా ఆయనతో సహవాసము చేసిన ఎడల ఈరోజు నిజంగా యేసుప్రభుతో నీ సహవాసం ఉంటే నీ జీవితంలో ఎందుకు సమాధానం లేదంటే నువ్వు ఆలోచించుకోవాలన్నట్టు ఒకటి మనల్ని ఆలోచించుకోవాలా ఇంకోటి దేవుణ్ణి విమర్శించాలా చూడండి ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగునా నీకు మేలు కలుగును పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీకి సమాధానం లేదు యేసుప్రభు ఎద్దకు వచ్చింది వస్త్రాలు ముటితే బాగుపడతాననుకుంది తమ విశ్వాస ప్రకారంగా దేవుని యొద్దకు వచ్చింది ముట్టుకుంది బాగుపడింది సమాధానం గలదాని వైపు పొమ్మని చెప్పాడు అంటే ఎప్పుడొచ్చింది ఆమె జీవితంలో సమాధానము నిజంగా యేసు ప్రభుని వెతకడంలో వచ్చింది ఈరోజు ఎంతమంది వెతుకుతున్నాం ఎక్కడో వెతుకుతున్నాం ఎక్కడో ఏదో జరుగుతుంది ఎవరో వస్తే ఏదో జరుగుతుంది ఎవరో వస్తే ఏదో అవుతుంది ఏదో చేస్తే ఏదో ఏమవుతుంది ఏమీ అవదు ఒక్క యేసు ప్రభు సమస్తం నీ జీవితంలో సాధ్యం అవుతుంది మనం ఏం చేయాల ఆయనని వెతకాల ఆయనలో మనం అడగాల ఆయన మీద ఆధారపడాల ఆయన పట్ల ఆశ్రయం చేసుకొని నిరీక్షణ కలిగి ధైర్యంగా ఏ విషయంలో దిగులు పడకుండా భయపడకుండా జడియకుండా బెదరకుండా విశ్వాసానికి కర్త మన యేసు కాబట్టి ఆయన వైపు చూసినంత కాలమే పేతురు ఎట్లయితే ఏసు చూసినంత మాత్రం సముద్రం మీద నడిచిండో ఈ లోకంలో నీ బ్రతుకు దినములంతా నువ్వు ఈ లోకం సముద్రం మీద నడవల సందేహించి గాలి చూస్తే పేతురు ఏమైపోయిండు పోయిండు కిందకి నీ జీవితం కూడా ఎప్పుడు పడిపోతుంది కాబట్టి ఏదో అయిపోతుంది నా బతుకుకి నా జీవితానికి నాకు అన్ని కలవరము భయము తిరిగితనము నిన్నేం చేస్తుంది రోజు దేవుని పాటల నిన్నేం చేస్తుంది మనలందరినీ దిగజారుస్తుంది అన్నట్టు ఎందుకు విశ్వాసంలో అంతగా బలహీనలం కాబట్టి ఇక మీదటైనా చూడండి ఈ పన్నెండేళ్ల స్త్రీ దేవుని దగ్గరకు వచ్చింది సమాధానం కలిగింది ఆ పన్నెండేళ్ల నుంచి ఉన్న తన సమస్యకి మేలు తెచ్చుకుంది స్వస్థత తెచ్చుకుంది ఈరోజు అలాంటి దేవుడు ఆమె పట్ల ఒకలాగా నీ పట్ల నా పట్ల అందరి పట్ల ఒకలాగా ఉంటాడు కదా ఎక్కడ లోపం వస్తుంది ఆమె ఎవరో తెలియదు ఏ సుప్రభు గురించి ఒక్క మాటే వినింది ఒకసారే వినింది చూడు ఆయన మాటలు ఎంత విశ్వాసం వచ్చింది ఈరోజు ఎన్నిసార్లు నీ జీవితంలో వాక్యాలు విని ఎన్నిసార్లు ధ్యానించుంటావు ఈరోజు ఏది నీ విశ్వాసం ఈరోజు ఏది నీ విశ్వాసము ఉంటే ఎందుకు నువ్వు బలహీనంగా ఉంటావు ఎందుకు నువ్వు కృంగిపోతుంటావు మనలందరినీ బలహీనల్లాగా పెట్టిండా బలవంతుల్లాగా పెట్టిండా దానికి కారకుడు ఎవరు దేవుడా నువ్వా చూడు కాబట్టి మనల్ని మనము పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఏ విషయంలో నేను చెక్కబడుతున్నాను ఏ విషయంలో నేను భయపడుతున్నాను ఎందుకు నా జీవితంలో ఇది జరుగుతుంది అని దేవుని దగ్గర వెతికితే దేవుడేం చూపిస్తాడు నీకొక మార్గాన్ని చూపిస్తాడు అప్పుడు నువ్వు ఉన్న సమస్యల నుంచి బయటపడి ఆయన త్రోవలో నడవగలవన్నట్టు కాబట్టి ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఎవరి నోటి ఉపదేశాన్ని యేసుప్రభు యొక్క నోటి ఉపదేశం అంటే ఈ బైబిల్లో అన్ని ఆ రీతిగానే కదా ప్రవర్తల ద్వారా అపోస్తుల ద్వారా ఇవన్నీ దేవుడు ఎందుకు బయలుపరిచిండు ఇవన్నీ మనం ఏం చేయాలా ఉట్టి వినిపోవాలా పలాన మోసే పలాని గొప్పకార్యం చేసిండు పలాని ఏలియా చేసిండు పలాన పేతురు పౌలు ఎలా చేసిండు వాళ్ళని ఇట చేసిండ్రు వీళ్ళు అని చెప్పుకొని వినిపోయేదా పలాని ఏలియాకి కష్టం వచ్చింది కరువు వచ్చింది ఎట్లా ఏలియా అనుకుంటే ఏం చేసిండు దేవుడు వాగు దగ్గరకు పంపించి చూడండి నీతి కాబట్టి నీతిమంతుని ఏం చేస్తుండే దేవుడు కాపాడుకుంటాడు ఏం చేసిండు వాగు దగ్గర పంపించండు కో ద్వారా ఏం చేసిండు ఆహారాన్ని తీసుకొచ్చి ఆ వాగు నీటి ద్వారా ఆ కరువు కాలంలో దేవుడు ఏం చేసిండు ఏలి పోషించుకున్నాడు అలాగే ఆ వాగు ఎప్పుడైతే ఎండిపోతుందో ఒక విధవరాల దగ్గర పంపించి అక్కడ కొంతకాలం ఆయనని పోషించాడు నువ్వు నిజంగా యశుప్రభు పట్ల భక్తి కలిగిన భయం కలిగిన నీతిమంతుడివి యథార్థవంతుడివి పరిశుద్ధుడివి వాక్యం ఉన్నవాడివి అయితే ఏలి పోషించుకున్న దేవుడు ఈ రోజు నిన్ను పోషించుకోవడాడు కానీ మనకేంటంటే భయం ఏదో జరుగుతది ఎందుకు ఇలా భయపడుతున్నామంటే చూద్దాం దానికి కూడా కారణాలు ఎవరు ఉన్నాయి చూడు కాబట్టి ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును పిల్లల గురించి ఆలోచిస్తాం మన గురించి ఆలోచిస్తాం ఎంత జాగ్రత్త పడతాం డబ్బులు పొదుపు విషయంలో అన్ని బాగానే ఉంటాయి రేపటి దినం ఈ డబ్బులు లేకపోతే ఏమైపోతుందో అన్ని బాగానే ఉంటాయి కదా కానీ మన ఐశ్వర్యం ఎవరు చెప్పు చూడు ఎస్ కదా కాబట్టి ఆయన క్రీస్తు ఐశ్వర్యం కాబట్టి ప్రతి అవసరము తీరుస్తాడు కాబట్టి ఆయన ఐశ్వర్యం అంటే వాక్యమే కదా నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఎలా ఉన్నావో ఆ స్థితికి తగ్గట్టు దేవుని వాక్యం మీతో మాట్లాడుతుందా లేదా ఈరోజు ఆదరణ లేక దిక్కు వాళ్ళలాగా ఉంటే ఈ వాక్యం నిన్ను ఆదరిస్తుందా లేదా నీకు ధైర్యాన్ని ఇస్తుందా లేదా నేనున్నాను అనే భరోసా ఇచ్చి నిన్ను బలపరుస్తుందా లేదా తల్లి విడిచినా తండ్రి విడిచినా స్త్రీ తన గర్భమున పుట్టినా చంటి బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ నేను ఎన్నడూ మిమ్మల్ని మరువన అన్నాడు దేవుడు చూడు నా అరచేతుల్లో నేను చెక్కున్న ఏదొచ్చి నిన్ను అపహరించదు పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరినా నా కృప నిన్ను విడిచిపోదు ఈ వాక్యాలన్నీ ఎప్పుడు ఉంటాయి తెలుసా దేవుని వాక్యాలు హృదయంలో పెట్టుకొని వాక్యాన్ని నమ్మి విశ్వసించి నిరీక్షణ కలిగి ఆ వాక్య ప్రకారంగా ఉండే జీవితాల్లోనే ఇవి నెరవేర్చబడతాయి అంతే తప్ప స్టేటస్లు పెట్టుకుంటేనో లేదా ఇంట్లో తెచ్చి వాగ్దానాలు పెట్టుకుంటేనో లేదా చర్చి అంతా ఏదో పెట్టుకుంటేనో లేదా ఇంటికి బల్లలు విరిస్తేనో ఏమి చేసినా ఏ మాత్రం నీ జీవితంలో ఏమీ రాదు కలగదు ఎందుకంటే ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించిన మనము ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకుంటే మన హృదయంలో ఎవరున్నట్టు వాక్యమే దేవుడు ఇప్పుడు ఎవరున్నట్టు నీ హృదయంలో అలాంటి దేవుడు నీలో ఉంటే నీ పాదం ఎట్లా తొట్టెళ్ళిపోతుంది నువ్వు చీకటిలో నడిచినా నీ పాదాలకు వెలుగులాగా దేవుని వాక్యం ఉన్నప్పుడు నీ ప్రాణానికి దేవుని వాక్యము నెమ్మదిస్తుంది అన్నప్పుడు ఈరోజు ఎందుకు నీ జీవితంలో సమాధానం లేదు ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేదు ఎందుకు నీలో కలవరము భయము పిరిగితనము నిన్ను వెంటాడుతుంది ఎందుకు చీకటి శక్తులు నిన్ను ఆవరిస్తున్నాయంటే నీ హృదయంలో ఏం లేదు దేవుని వాక్యము లేదు అంతే తప్ప ఇక వేరే కారణం లేదు పుట్టి వినేవాళ్ళగానే నీ జీవిత అంతా ఉందే తప్ప ఎప్పుడు కూడా వాక్య నిన్ను నువ్వు మార్చుకోలేదు కాబట్టి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోలేదు కాబట్టి ఒకవేళ ఉంచుకున్న దేవుని పట్ల నిరీక్షణ లేదు నమ్మకం లేదు దేవుని పట్ల నీలో లేదు కాబట్టి నీలో అనుమానపు దురాత్మ నిన్ను వెంటాడుతుంది కాబట్టి సందేహాలను గలిబిలు తెస్తున్న దయ్యాలు నీలోకి వచ్చినాయి కాబట్టి ఈరోజు నువ్వు భయపడుతున్నావు ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది ఎందుకు ఎట్లా అవుతుంది అన్న వాళ్ళందరికీ ఇవే కాబట్టి చూడండి మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోమని చెప్తున్నాడు అలాగే ఏబు గ్రంథము ఇరవై రెండులో ఇరవై సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల ఎవరు ఆ సర్వశక్తి నలిగిన దేవుడు యశుప్రభ్ ఎట్లా ఆయన వైపు తిరగడం అంటే ఎప్పుడైతే ఇదిగో అయ్యా ఈ అలవాటు నీకుంది ఇదిగో ఈ తప్పిదం నువ్వు చేస్తున్నావు ఇక మీదట చెయ్యకు అని దేవుడు ఏం చేస్తాడు వాక్యం ద్వారా నీ దగ్గరకు వచ్చి హెచ్చరించినప్పుడు నువ్వేం చేయాలా నీకు ఏ ఉన్నాయో బట్ అన్నిటినీ విడిచిపెట్టి వాక్యానికి విధేయత చూపించి లోబడి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని ఎదుట నన్ను క్షమించు ప్రభవ అని ప్రార్థించి నువ్వేం చేయాలా ఆ వాక్యం నీకు సెలవిచ్చినట్టు దాని తట్టు తిరగాల అది దేవుని తట్టు తిరగడం అంటే వచ్చి చర్చిల్లో కూర్చొని పోతే ఏమొస్తుంది ఏం వస్తుంది చర్చిలోకి వెళ్ళిపోయి కూర్చుంటేనో ప్రార్థనలకు వచ్చి కూర్చుంటేనో ప్రార్థనలు పెట్టించుకుంటేనో లేదా ఎక్కడెక్కడికో వెళ్తే ఏం మోక్షం వస్తుంది అసలైన మోక్షం ఏ సుప్రభులో ఉంది కదా ఆయన తట్టు తిరగడం అంటే ఎట్లా తిరుగుతాం ఆయన తట్టు వాక్యం ఏదైతే నీ దగ్గరకు వస్తుందో ఆ వాక్యానికి నువ్వు లోబడ్డమే అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది దర్శనమందు ఆయన ఏం చేసిండు వాక్యాన్ని నమ్మిండు కాబట్టి నీతిగా ఆయనకి ఎంచబడింది ఆయన నీతిమంతుడిగా మార్చబడి ఈరోజు మనం ఎంతవరకు ఆ రీతిగా ఉంటున్నాము కబట్టి సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును చూడండి నీ గుడారము ఈరోజు గుడారము అంటే నీకే సాదృశ్యం నీ దేహానికే సాదృశ్యం మనకే సాదృశ్యం మనలో ఉన్న దేవునికి సంబంధించిన ఆయాసకరమైన జీవితము పాపభూరితమైన జీవితము పాపభూరితమైన అలవాట్లు శ్రేష్టలు నడవడికలు ప్రవర్తనలు సమస్త హేయ కృత్యాలు ఏ దేవునికి తగినట్లు లేని ఉన్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టడమే దేవుని తట్టు తిరగడం అన్నట్టు వచ్చి వచ్చి కూర్చొని చర్చకి వచ్చినంత మాత్రాన ప్రార్థనలో ఉన్నంత మాత్రాన పెట్టినంత మాత్రాన చెప్పినంత వరకు మాత్రాన ఏమీ కలగదన్నట్టు చూడండి కాబట్టి దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు ఎప్పుడు మన జీవితంలో అభివృద్ధి పొందుతాము మన గుడారంలో ఉన్న ఏదైతే దుర్మార్గం ఉందో అంటే ఏదైతే దేవునికి తగినట్లు లేని జీవితం ఉందో దానిని తీసివేయడమే అప్పుడు నీ జీవితంలో కార్యశుద్ధి కలుగుతుంది అప్పుడు నీ జీవితంలో సమాధానం ఉంటది నీ జీవితానికి మేలుంటది చూడండి ఈరోజు అభివృద్ధి పొందడం అంటే ఎట్లా అభివృద్ధి పొందుతాము అది దేవుని ద్వారా ఆశీర్వదింపబడితే తప్ప ఈ అభివృద్ధి మనకు కలగదు ఒకని చూసి వ్యసన పడినా చూసి ఏదో అనుకున్నా కానీ ఏది మనకు కలగదు సమస్తము ఆయన ద్వారానే మనకు కలుగుతుంది ఎందుకంటే సమస్తమునకు మూలము ఏసుప్రభు ఒక్కడే నువ్వు నమ్ముటం నీ నీకు సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు అంటే యేసు ప్రభు అక్కడే చూడండి ఆయన తట్టు తిరగాలంటే ఆయన పరిశుద్ధుడు నువ్వెలా ఉన్నావు నీ జీవితం ఎలా ఉంది పరిశీలించుకో పరీక్షించుకో ఇక మీదటన్న విన్న వాక్యాన్ని ఆ వాక్యాన్ని నీ ఉదయంలో ఉంచుకొని అవలంబించడమే వాక్య ప్రవర్తించడం అన్నట్టు వాళ్ళు ఎప్పుడు మోసపోరన్నట్టు ఈరోజు మన జీవితంలో ఎందుకు సమాధానం లేదు నా జీవితంలో ఎందుకు మేలు జరుగుతలేదు ఎందుకు నేను అభివృద్ధి పొందుకోలేకపోతున్నాను ఎందుకు నా జీవితంలో అనారోగ్యాలు వ్యాధి బాధలు ఎందుకు నా జీవితంలో ఇలా తయారవుతుందంటే దానికి కారకుడు ఎవరు దేవుడా నువ్వా నేనా భక్తి చూపిస్తే ఎవరికి లాభం భక్తితో పాటు భయం చూపిస్తేనే లాభం ఉంటుంది భయం అంటే వాక్యమే ఈ వాక్య నా జీవితం లేకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనే భయం ఉంటే తప్పు చేస్తారా నేను ఈ టైంకి ఇంటికి వెళ్ళకపోతే ఈ పని చేయకపోతే మా అమ్మ మా నాన్న నన్ను కొడతారు ఏం చేస్తాడు భయంతో ఆ పని చేస్తాడు మా అమ్మ నాన్న ఏం చేయరు అన్నప్పుడు వాడు ఎలా ఉంటాడు నిర్లక్ష్యంగా ఉంటాడు ఈరోజు దేవుడు నన్ను శిక్షిస్తాడే నేను ఇలా జీవిస్తే ఇలా నడుచుకుంటే ఈ అలవాట్లు కలిగి ఉంటే ఇలా మాట్లాడితే ఇలా ఆలోచిస్తే అనే భయం ఇలా ఉంటే నువ్వు తప్పి ఎట్లా చేస్తావు ఈరోజు చేయగలుగుతున్నావంటే ఏందంటావు దాన్ని తిరుగుబాటుతాం అన్నట్టు నేను ఎలాగైనా జీవిస్తా ఏం చేసుకుంటావో చేసుకొని దేవుడితో ఒక ఛాలెంజ్ చేయడం అన్నట్టు వాక్య మార్చుకొని బ్రతుకులు జీవితాలు వ్యక్తులు మనుషులు మళ్ళీ ఎవరైనా కానీ చెప్పే నేనైనా వీణ ఎవరైనా కానీ నో చిన్నాడువా పెద్దోడివా గొప్పవాడివా ధనవంతుడివా పెద్ద సేవకుడువా చిన్న సేవకుడువా ఇవన్నీ కాదు దేవుని దృష్టికి కాబట్టి చూడండి కాబట్టి వాక్యం విన్నా మనము దాని ప్రకారంగా లేకపోతే లూకాసు వార్తలో పదకొండో అధ్యాయం ఇరవై వచనంలో అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంటే ఎప్పుడు అపవిత్రాత్మలు మనలో ఉంటాయంటే రక్షణ పొందక ముందు దేవుణ్ణి తెలియక ముందు చూడండి ఎప్పుడైతే ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంటే అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగు చూండెను నీరు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం అన్నట్టు ఇప్పుడు నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే చూడండి బాగా అర్థం చేసుకోండి అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూండెను విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకోని బాగా అర్థం చేసుకోవాలా ఒకప్పుడు నేను బాగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మారిపోయిందంటే ఇది కారణం అన్నట్టు నీలో లేదు నీరు లేదన్నట్టు నీ ఇంటిలో ఏం లేదన్నట్టు వెలుగు లేదన్నట్టు అంటే దేవునికి సాదృశ్యం అన్నట్టు చూడండి వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఎండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని ఎక్కడికి నీరు లేని చోట్ల తిరుగుతుంది అంటే ఎక్కడైతే మనుషుల్లో వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం ఉండదో అక్కడికి చెప్పు ఈరోజు వింటన పోతున్నావు నీలో దేవుని వాక్యం నీ ఉదయంలో లేకపోతే నీలోకి ఏమొస్తాయి అందుకు మోసపోకండి అని చెప్తున్నాడు యాకో భక్తుడు అది చూడండి ఎంత భయంకరంగా ఉంటదంటే అంత భయంకరం ఒకప్పుడు బలంగా దుష్ట పోరాడిన వాళ్ళు బలంగా ఉన్నవాళ్ళు ఈరోజు ఎందుకు పెరికి వాళ్ళలాగా బలహీనులాగా ఎందుకు వాళ్ళ జీవితాల్లో ఏదో జరుగుతుందన్న అయోమయంలో గందరగోళంలో ఉంటారంటే ఇది సాదృశ్యం ఏమొచ్చినాయి వాళ్ళలోకి అపవిత్ర ఆత్మలో వచ్చినాయి తెలుసు కదా సేన అనే దెయ్యము ఉన్న వాడికి అపవిత్రాత్మ పడితే వాడిని ఎట్లా అట్లా మన జీవితాలను ఎంజేస్తాయి ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి అన్నట్టు నీ జీవితంలో సమాధానం ఉండదు వాడికి ఎక్కడుంది ఆ సేన పట్టిన దెయ్యం వాడికి ఈరోజు మన జీవితంలో ఎక్కడ సమాధానం ఉంది చూడు కాబట్టి మనం గ్రహించుకోవాలా వీటికి అవకాశం ఎవరు ఇస్తున్నారు నువ్వే యశప్రభు కానే ఆయన తలుపు తీసి తాడుతున్నాడు అంటే ఎక్కడికి వచ్చి రావడానికి నీలోకి రావడానికి తలుపు ఎవరు తీయాలా నువ్వు తీయాలన్నట్టు వాక్యమే కదా చెప్పండి వాక్య ప్రకారంగా జీవించడం అంటే వాక్య ప్రకారం ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరుగుతావో ఆయన నీ తట్టు తిరుగుతుడని జకర్యా ప్రవక్త చెప్తాడు మీరు దేవుని తట్టు తిరిగితే దేవుడు నీ తట్టు తిరుగుతాడు ఇప్పుడు ఆయన వచ్చి వాక్యం నీ దగ్గరకు వచ్చి నీ హృదయమనే తలుపు తడితే ఏం చేయాలా తలుపు తెరిస్తే దేవుడు వచ్చి నీలో ఉంటాడు కాపురం చేస్తాడు అన్నట్టు నివాసం చేస్తాడు అయితే దేవుని వాక్యానికి నువ్వు తలుపు తీయకపోతే వేటికి తలుపు తెస్తావు ఈ అపవిత్రాత్మలకు తీసుకొస్తే నీ పరిస్థితి ఎట్లా ఉంటది ఈరోజు ఎందుకు నా పరిస్థితి ఎట్లా ఉంది ఎందుకు నేను ఇట్లా అయిపోతున్నాను ఎందుకు ఇట్లా అవుతున్నామంటే నీలో దేవుని వాక్యము లేదు కాబట్టి కాబట్టి చూడండి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని అవి అందులో ప్రవేశించి ఎందులో ఏ ఇల్లు సరిగా లేదు ఈ దురాత్మలు ఈ అపవిత్రాత్మలు ఏ మనిషిని విడిచి వెళ్ళిపోయినాయో అవి మరలా ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి కలిగిన వ్యక్తి ఇలా ఉంటే అవి ఏం చేస్తాయి వాళ్ళలోకి ప్రవేశిస్తాయి అన్నట్టు చూడండి అందులో అవి ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును ఈరోజు చెప్పండి ఎవరు మనతో ఉన్నాడు మన హృదయాల్లో ఎవరు ఉండాలా ఏ సుప్రం ఈరోజు ఎవరు వచ్చి కాపురం అంటున్నారు ఈరోజు ఎందుకు పిరికితనంతో ఉన్నవంటే ఏం వచ్చింది నీళ్ళకి పిరికితనం గల ఆత్మ వచ్చింది అన్నట్టు ఈరోజు ఎందుకు నువ్వు భయపడుతున్నావు అనుమానిస్తున్నావంటే అనుమానపు దురాత్మ వచ్చింది నీళ్ళకి ఈరోజు ఎందుకు నువ్వు మోసపోయినావంటే మోసకరమైన ఆత్మకి ఎక్కడ చోటించినావు నీలోకి చోటించినావు కాబట్టి అవి వచ్చి నీలో కాపురము ఉండి తాండవిస్తూ వెళ్తున్నాయి అన్నట్టు ఎందుకు నువ్వు భ్రమంలో ఉన్నావంటే భ్రమపరుచు ఆత్మలు వచ్చినాయి కాబట్టి చూడండి ఇవి కాపురం ఉండులు అందుచేత ఎందుచేత ఈ వ్యక్తి ఈ అపవిత్రాత్మలను విడిచిపోయిన తర్వాత ఈ వ్యక్తి హృదయంలో దేవుని వాక్యము లేకపోకడం వల్ల చూడండి అందుచేత ఇవి ఏమైతున్నాయి ఆయన హృదయంలోకి వచ్చి అవి ప్రవేశించగలిగి వాటిలో ఏం చేస్తున్నాయి కాపురం ఉంటున్నాయి ఒకటి కాదన్నట్టు ఒక గొప్ప సమూహాన్ని వెంట వస్తున్నాయి చెప్పండి ఈరోజు మొదట స్థితి కన్నా కడపట స్థితి ఎందుకంటే అవుతుందంటే ఎవరు కారకుడు అందుచేత ఆ మనిషిని కడపట స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను అందుకు పోయిన ఉన్నాను నిన్న బాగానే ఉన్నాను మొన్న బాగానే ఉన్నానంటే మీరు హృదయంలోకి మీరు ఆడడానికి ఎంత సమయం పట్టాలా ఓ గంటలో సంవత్సరాలు పట్టాలా ఒక్క క్షణం ఒక్క నిమిషం జాలన్నట్టు నీలోకి ప్రవేశించడం చూడండి యసు ప్రభు మనలందరినీ పరిశుద్ధ మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు కారు విలువ కొనబడిన వారు చూడండి ఆయన మనల్ని దేవుని ఆలయం పెట్టండి ఎందుకు ఆలయం చేసుకుంటారు దేవుడి కోసం అన్నట్టు ఈరోజు యేసుప్రభు ఆయన మరణం ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడు మనల్ని పరిశుద్ధ అన్నట్టు ఒకప్పుడు మనలో ఉండి ఇలాంటి అపవిత్రాత్మలు వాటన్నిటిని ఆయన ఏం చేసేండు మనలో తీసివేసి ఆయన రక్తములో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన మూలంగా మనల్ని జీవింపజేసి ఆయన వచ్చి మనలో ఉండి కాపురం ఉండాలా నివాసం చేయాలనుకుంటే ఆయన వాక్యాన్ని విన్న మనము ఆ రీతిగా వాక్య జీవించకపోవడం వల్ల నిన్ను మోసపరుచుకోకపోవడం వల్ల నీలోకి దురాత్మలు వచ్చినాయి నీ జీవితంలో నీలోకి వచ్చి కాపురం ఉన్నాయి అందుకు నువ్వు పిరికివాడివైనావు ఈరోజు ఈ రోజు అనేకులు పిరికి వాళ్ళు ఎందుకు అవుతున్నారంటే ఎందుకు వాళ్ళ జీవితాల్లో భయం ఏదో జరిగిపోతుంది నా బ్రతుకుకి ఏదో అయిపోతుంది నాకేదో అవుతుంది అన్న అనుమానం అయి చూడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అన్నట్టు అందుకు జీవితంలో సమాధానం ఉండదు అన్నట్టు కూడా విశ్వాసుల కన్నా అవిశ్వాసులాగా ఎందుకు మారిపోతున్నారంటే భయం పిరికితనం ఎందుకు అనుమానత తెచ్చే ఆత్మలకి వాళ్ళల్లో కాపడానికి అవకాశం ఇచ్చినారు ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ తలుపులు అనే ద్వారం దగ్గర నిలబడి హృదయం అనే తలుపు దగ్గర నిలబడి కొట్టిండు కానీ తలుపు తీయలేకపోయిన అందుకు ఈరోజు అపవిత్రాత్మలు వచ్చి మనుషుల్లో కాపురం ఉంటున్నాయి అందుకు వాళ్ళ స్థితి మొదటి స్థితి కన్నా చూడండి కడపట స్థితి మరీ చెడ్డదిలాగా అయిపోయింది రోజు ఎందుకు వీళ్ళు దిగజారిపోతున్నారు రోజు ఎందుకు వీళ్ళు ఇట్లా తయారవుతున్నారంటే కారణం ఏంటంటే వాక్యము చెప్పండి మనల్ని రేపుడు దినము దేవుని ఎదుట నిర్దోషులుగా పెట్టేది నువ్వు చెప్పే పాటల దేవుడికి ఇష్టమే పాటలు ఎప్పుడు ఆయన పట్ల భయము భక్తి కలిగి రెండు కలిగి పాటలు పడితే సంతోషిస్తాడు భయం లేకుండా వర్షిప్ చేస్తే ఎట్లా పోతాయి దెయ్యాలు నీ హృదయం మారకుండా నీ జీవితంలో ఉన్న దుర్మార్గం పోకుండా నువ్వు దేవుని తట్టు తిరగకుండా వర్షిప్పులు చేస్తే మంత్రాలు ఎక్కడ పోతాయి దెయ్యాలు ఎక్కడ పోతాయి ఎక్కడ పోతాయి ఒకవేళ చేస్తే రావడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి ఎక్కడుంది మన విశ్వాసము వాక్యంలో ఉందా ఇలాంటి వాటిల్లో ఉందా ఈరోజు నీ విశ్వాసం ఎక్కడుంది ఎసుపురా అంటాడు కదా అమ్మ నీ విశ్వా అయ్యా నీ విశ్వాసం ఎక్కడ ఈరోజు మన విశ్వాసం ఎక్కడ ఉంది వాక్యంలో ఉంటే నువ్వు చివరి వరకు స్థిరంగా ఉంటావు ఎందుకు పునాది ఏసుప్రభు కాబట్టి వాక్యం మీద కట్టుకున్న ఇల్లు ఏది గాలి వచ్చినా వానొచ్చినా వరదలు వచ్చినా వాగులు వచ్చినా భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా అది పునాది ఏసుప్రభు అనే మీద కట్టబడింది కాబట్టి దానికి ఏం కాదు అదే ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే చెప్పండి ఇసుక మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరు ఇవి మంత్రాలు దెయ్యాలు వర్షిపుల వల్లనో లేకపోతే బల్లలు వెరవడం వలనో లేకపోతే నేటి వల్ల పోగు ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి చోటిస్తావో నీ హృదయం అనే తలుపులు తెరిచి నీలో గర్వము ఆహము నీలో ఉన్న దుర్మార్గము పాపము అవన్నీ యేసుప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నన్ను క్షమించు ప్రభ నేను చేసిన తప్పిదములను బట్టి అపరాధములను బట్టి పాపములను బట్టి దోషములను బట్టి సమస్త నా ఏహ కృత్యములను బట్టి నా అవిజేయతను బట్టి అపవిత్రతను బట్టి జారత్వమును బట్టి ఏ యొక్క శరీర నేను నీ పట్ల ఆయాసకరంగా ఉన్నానో ప్రభ వాటన్నిటిని బట్టి నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను ప్రభ నన్ను క్షమించు నను శుద్ధీకరించు పరిశుద్ధపరచు చేస్తాం కదా ఈ ఆహారం మీద ఈరోజు నీ గురించి ఎప్పుడన్నా అట్లా ప్రార్థించినవా నన్ను శుద్ధీకరించు ప్రభా నన్ను పరిశుద్ధపరచు నా తలంపులు నా ఆలోచనలు నా హృదయాన్ని నా చూపుల్ని వాటన్నిటినీ పరిశుద్ధపరిచి నన్ను నా పాపాలు క్షమించి నా హృదయంలోకి వచ్చి నివసించు ప్రభా నా హృదయంలోకి రా అని నువ్వు పిలిస్తే దేవుడు వస్తడా రాడు అందుకు చెప్పిండు అతిక్రమములు దాచిపెట్టు వాడు వర్దిలడంటే ఎట్లా దేవుడే నిలో లేకపోతే నువ్వు ఎట్లా అభివృద్ధి పొందుతావు దేవుడేతో నీతో సహవాసం లేకపోతే నీ జీవితంలో సమాధానం ఎక్కడ ఉంటుంది మన జీవితాల్లో మేలు ఎక్కడ జరుగుతుంది అందుకు మొదట మనం చేయాల్సింది దేవుని సన్నిధిలో పాప క్షమాపణ అన్నట్టు అయ్యో నేను లక్ష మంది గుంపులో ఉన్నానంటే నువ్వు మోసపోయినావు ఏది నీ సాక్ష్యం నీ సాక్ష్యం నీ ఇంట్లో ఉన్న నీ నీ భార్యను తోటి సేవకులు చెప్పగలిగేలాగా ఉంది నీ సాక్ష్యం పోనీ నీ ఇరుగు లేదా నీ అన్నదమ్ములో లేదా అక్క లేదా నీ బంధువులో రక్త సంబంధికులో తోటి ఎవరు చెప్పగలిగారు నీ సాక్ష్యం మనుషుల దగ్గరే నీ సాక్ష్యం లేనప్పుడు దేవుని దగ్గర ఎక్కడ సాధ్యం ఉంటుంది ఇప్పుడు మనల్ని మనం బుద్ధిమంతులము జ్ఞానవంతులము మనల్ని మనం పరిశుద్ధులము మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే ఎప్పుడు నీలో ఉన్న దిదానం కనపడుతుంది వెలిగితే వెలుగు పాలములు ఎలా ఉంటాయి మంచితనం ఉంటుంది సమాధానం ఉంటది దేవుని నీతి ఉంటది ఈరోజు ఉందా మనలో దేవుని నీతి దేవుని నీతి ఉంటే ఈరోజు నీ క్రియ ఏది నీ జీవితం ఏది దానికి సాక్ష్యంగా ఇవేమి ఆలోచించకుండా ఇవేవి మనం గ్రహించుకోకుండా ఇవేమి జరిచుకోకుండా మనల్ని మనం మోసపుచ్చుకుంటే ఒక దినము ఆ మోసము ఆ భ్రమంలో నుంచి బయటకు రాక మానదు దేవుని ఎదుట నిలబడకం అప్పుడు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ నేను ఇలా అయిపోయినాను అలా చేస్తుంటే బాగుండు ఇలా చేస్తుంటే బాగుండు అలా ఉంటే బాగుండు ఇలా అయిపోయినాను అలా అయిపోయినని ఏమి చెప్పినా ఏమి చేసినా ఆ దినం ఏం లేదు కదా ప్రయోజనము ఈ దినమే నేడే అనే దినం నీకు అవకాశం అన్నట్టు కాబట్టి వెళ్ళి తనదైన తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను కాబట్టి మనం గ్రహించుకోవాలా ఎందుకు ఈరోజు ఒకప్పుడు ఉన్న విశ్వాసము ఒకప్పుడు దేవుని పట్ల ఉన్న భక్తి భయము ఒకప్పుడు దేవుని పట్ల ఉన్న నా సాక్ష్యం ఈ రోజు లేదంటే ఎవరు దానికి కారకుడు నీలో ఏం లేదు నీ హృదయంలో దేవుని వాక్యం లేదు ను దాని ప్రకారంగా అవలించల వింటున్నావంతే తినడం వలన విశ్వాసం వస్తుంది కానీ ఆ విశ్వాసము క్రియారూపకంగా దాల్చితేనే దాని దగ్గర ప్రతిఫలం ఉంటుంది అనగాదా దేవుని వాక్యం అబ్రహాం దగ్గరికి వచ్చింది విశ్వాసం పెట్టిండు క్రియారూపకంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా మన జీవితంలో ఏదైనా చూడండి లుకా శువార్త ముందు మత్తాయి శువార్త మూడో అధ్యాయము పదో వచనంలో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును గొడ్డలు ఎక్కడ ఉందంటో చెట్ల వేరున అంటే వేరు అంటే ఎక్కడ ఉంటుంది కింద ఉంటది అన్నట్టు అంటే ఈ గొడ్డలు ఎప్పుడైతే ఆ చెట్ల వేరున ఉందో ఆ గొడ్డలు ఎప్పుడైతే ఆ వేరుని కత్తిరిస్తుందో అది తిరిగి మరలా లేగలదా అసాధ్యం అంటే రెక్కలు కొమ్మలు కట్ చేసినా అది మళ్ళీ చిగురించగలదు కానీ పూర్తిగా దాని వేరునే నరికేస్తే అది ఫలించదు కదా కాబట్టి ఎందుకు ఈ బాప్తి సమిచ్చి ఏమో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును అంటే చెట్టు అంటే మనిషికి సాదృశ్యం అన్నట్టు అంటే మనకి సాదృశ్యము మనం ఎలా ఉండాలా ఫలించే వారిలాగా ఉండాల అలా ఫలించని ప్రతి చెట్టు నరకబడి అడ్డిలో వేయబడును కాబట్టి లోకాసు వార్త అధ్యాయము ఆరో వచనంలో మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను కాబట్టి ఒక మనిషిని ద్రాక్ష తోటలో చూడండి ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను కాబట్టి ఒక మనుష్యుడు ఏముందంట ఆయన తోటలో ద్రాక్ష తోటలో ఒక చెట్టు నాటిండు ఆ చెట్టు ఏంది అంజూరపు చెట్టు కాబట్టి అతడు ఎవరు ఏ చెట్టు అయితే తోటలో ఈ అంజూరపు చెట్టుని నాటిండో అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు అంటే ఎప్పుడొచ్చిండు ఈ యజమానుడు ఎప్పుడైతే ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటిండో ఆ యజమానుడికి తెలుసు ఈ చెట్టు ఏది నేను ఏదైతే నాటిన చెట్టు తగిన సమయానా తగిన కాలనా దీని నుంచి ఫలాలు వస్తాయి అని ఏం చేసిండు ఒక చెట్టు నాటి మరలా ఎప్పుడు వచ్చిండు అది ఫలానా టయానికి ఫలించుంటది దాని ఫలాలు నాకు వస్తాయి అని ఏం చేసిండు ఆశించి వచ్చిండు పెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అంటే ఈ చెట్టు ఏం చేసింది తన ఫలాలను ఇవ్వలేదన్నట్టు అంటే ఫలించలేకపోయిందన్నట్టు కనుక అతడు ఎవరు ఎవరైతే ఆశ తోటి తన ద్రాక్షా తోటలో ఈ అంజూరపు చెట్టు నాటుకున్నాడో అతడనమాట అంటే ఏ సుప్రభా అన్నట్టు కదా మనల్ని కూడా ఫలించాలని ఆయన ఆశ మోడు జీవితాలను కూడా చిగురింపజేయగలడు అని పాట పాడతారు మన జీవితాలు ఎట్లా దరిద్రంగా తయారవుతున్నాయో మాత్రం ఆలోచించుకోరు పాటలు పాడతాం మనం కానీ నిజంగా నా జీవితం ఎట్లా ఉంది మూడు జీవితం లాగా ఉందా ఫలపూరితమైన జీవితం లాగా ఉందా సమాధానం కలిగిన జీవితం లాగా ఉందా అభివృద్ధి కలిగిన జీవితం లాగా ఉందా ఆశర్వదింపబడిన జీవితం లాగా ఉందా అని ఆలోచించుకోరన్నట్టు కాబట్టి గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి అంటే మూడు సంవత్సరాల నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చు అంటే ఒక ఏట వచ్చిండి ఒక ఋతువున ఆశపడ్డాడు ఎందుకు ఎవరికైనా ఆశే కదా ఇప్పుడు ఆశ ఎందుకుంటది వ్యవసాయకుడికి ఆశే కదా కష్టపడతాడు సేద్ధం చేస్తాడు భూమిని దున్నుతాడు రాత్రిం దాని మీద ప్రయాస పడతాడు ఎందుకు తగిన సమయమున తగిన కాలమున తను ఆశించిన పంట తన చేతికి వస్తుంది అనేది వ్యవసాయకుడి ఆలోచన దాని కొరకు రాత్రిం బగలు చూడడు ఎండైనా చూడడు చలైన చూడడు చీకటని చూడడు కష్టపడతారా లేదా చెప్పండి యేసు మన పట్ల వ్యవసాయకుడు కదా కష్టపడిందా లేదా ఇప్పుడు ఆయన వచ్చే సమయమే కదా ఆయన రాక దినము కాబట్టి ఈ ఇతను మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుక వచ్చు చున్నాను ఏమీ దొరకలేదు అంటే ఒక ఏట వచ్చిండు చూసిండు చెట్టు ఏం ఫలించలేదు బాధ కలిగింది సరేలే అని మరలో పోయిండు ఇంకొక ఏట దాని తగిన కాలాన తగిన సమయాన మరలా ఫలమిస్తుందని వచ్చింది మళ్ళీ చూసిండు పోయి అట్ట మూడో ఏట కూడా వచ్చింది చూడండి కానీ ఇది ఉంది ఎలా ఉందో అలానే ఉంది అంటే ఫలపూరితం లేని లాగా ఉంది చెట్టు ఫలించలేని స్థితిలో ఉంది చెట్టు అయితే దీనిని నరికి వేయము దీని వలన ఈ భూమిలు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను చూడు ఫలించని ప్రతి తీగ ఏమైపోతుంది దేవుడు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కానీ ఈ యజమానుడు ప్రేమ కలిగిన దేవుడు ఎందుకంటే మూడేండ్ల నుంచి ప్రయాసపడుతున్నాడు అంటే అవకాశం ఇస్తున్నాడు ఆయన రాకడం ఎందుక మనకు వస్తుంది ఆలస్యం అవుతుందంటే మనం ఇంకా మారు మనసు పొందాలన్నట్టు కదా మారు మనసు అనేది కూడా ఒక ఫలం అన్నట్టు ఈరోజు మనకు అది ఉండదు ఎందుకంటే మన కంట్లో నలుసు చూడకుండా ఎదుటి కంట్లో నలుసు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎలా ఉన్నాము మన మాటలు ఎలా ఉన్నాయి మనం చెప్తుంది అబద్ధాల నిజాల మన సాక్ష్యం బాగుందా మనం ఎలా ఉన్నాం దేవుని పట్ల అని ఎప్పుడు పరిశీలించుకోకుండా పరీక్షించుకోకుండా ఎంతకాడికి ఆ పరిశీలు కానీ నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు కదా మన దౌర్భాగ్యం ఏంటంటే మన దిక్కుమాలిన తనం ఏంటంటే మనం కూడా పరిచయం లాంటి ప్రార్థనే చేస్తాం ఏ రోజు కూడా ప్రభు నాలో ఇది తప్పు ఉంది ఒప్పుకునే ధైర్యం కూడా ఉండదు ఎందుకు ఈరోజు ఎంతమంది నిజంగా అంతా బాగా ఉన్నామా నిజంగా ఈరోజు నువ్వు ఫలించినావా కనిపిస్తే ఫలిస్తే దానికి ఒక ఫలం అనేది కనపడాలి కదా ఈరోజు ఏది ఆ ఫలం నీలో ఫలించినాను అంటే గుట్టిగా నీవు ఫలించినాను చేసినానంటే నువ్వు ఏం చేసినావు ఏం ఫలించినావు కనిపించాలి కదా నిజస్వరూపకంగా ఈరోజు నీలో కనిపిస్తుందా ఎంతవంటికి మనం ఉన్నాం ఎంతవరికి మనం బాగున్నాం కానీ ప్రార్థన ఎదుటి వారిని చూడాలి అన్ని ఎదుటి వారినే చూడాలి కానీ ఆ చెయ్యి వాడి మీద చూపించేటప్పుడు ఆ చెయ్యి వెనక్కి తిప్పుకొని నిన్ను నువ్వు చూసుకోవన్నట్టు నిన్ను నువ్వు అర్థంలో ఎప్పుడు చూసుకోవు చూడండి కాబట్టి మనం ఎలా ఉన్నాము చూడండి దీనిని నరికి ఎందుకు ఓపికతో ఉన్నాడు ఓర్పగలిగి ఉన్నాడు ఎంతో చూసిండు నిరీక్షణ పెట్టిండు ఇది ఫలిస్తదేమో ఈ ఏట కాకపోతే ఇంకొక ఏట ఇంకొక ఏట కాకపోతే ఇంకొక ఏట కానీ ఏ ఈ సంవత్సరాలు మారుతున్నాయి కానీ ఈ చెట్టులో ఏ మార్పు లేదు ఈరోజు నీ జీవితంలో ఏమైనా మార్పు సంవత్సరాలు గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి నీ వయసు పోతుంది నా వయసు పోతుంది మనం పోతున్నాం లేదప్ప మనలో మార్పు ఎక్కడొస్తుంది మనలో ఎక్కడ మార్పు చెందుతున్నాం ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని సంవత్సరాలు పోయినా వినేవారి లాగానే ఉంటాం కాబట్టి మార్పు చెందామన్నట్టు మార్పు ఎప్పుడు చెందుతాము వాక్యాన్ని విన్న మనము ప్రవర్తించి వాక్య ప్రకారంగా జీవించినప్పుడు వాక్య ప్రకారంగా నడుచుకున్నప్పుడు దానికి తగినట్లుగా ఉన్నప్పుడు మార్పు చెందుతాం అది ఏవి చెయ్యము కాబట్టి మూడేండ్లు ఇంకొక వంద ఏళ్ళు వచ్చిన ఆ చెట్టు పాలించదు ఈరోజు మనం కూడా అంతే కదా చూడండి కాబట్టి అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరుగు ఈ సంవత్సరము కూడా ఉండ నిమ్ము కేసుప్రభువు మనతో ఇట్లనే వాక్యము మనతో ఎందుకు దేవుడు అంటే మనకి అవకాశం ఇస్తుడు నువ్వు గుర్తిరగలేకపోతున్నావు గ్రహించలేకపోతున్నావు నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు నీ బ్రతుకును మార్చుకోలేకపోతున్నావు నీకున్న జీవితాన్ని అలవాట్లను విడిచిపెట్టలేకపోతున్నావు ఎందుకంటే నీకు అవకాశం ఇస్తున్నాడు ఈ ఏటగా ఇంకొక వాక్యం ద్వారా మారుతాడేమో చూడు ఎంతవరకు మనం మార్పు చెందుతున్నాం మార్పు చెందకపోతే చూడండి ఎవరికి నష్టం అంటే చూడండి అది ఫలించినా సరి లేని ఏడల నరికించి వేయమని అతనితో చెప్పాను కబట్టే కదా గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక పలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును ఇప్పుడు మార్పు చెందకపోతే ఈ అపవిత్ర ఇవన్నీ నీలోకి వస్తే నీ స్థితి మొదటి స్థితి కన్నా స్థితి ఇంకా భయంకరంగా ఉంటది కాబట్టి ఇంకా అపవిత్రతలో జీవిస్తావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు ఆయన సన్నిధికి పిలుస్తుడు అన్నట్టు ఎందుకు అందులో కూడా ప్రేమ ఉంది ఇంకా నువ్వేమైపోతావు దిన దినము దిన దినము ఆయనలో మార్పు చెందకుండా దినదినము దిన దినము నువ్వు నీకు నువ్వు దిగజారిపోతావుంటారు అణగారిపోతారు అంటారు కదా అంటే అణగార్చబడమంటారు చూడండి ఈరోజు ఎంతో మంది జీవితాలు ఇలా ఉన్నాయి ఈరోజు నువ్వు ఫలించిన వాడు ఎంతో ఓపికతో ఉన్నాడు వ్యవసాయకుడు ఏ కాబట్టి మనం ఫలించాలా ఈ ఏటైనా ఈ రోజైనా ఇప్పుడైనా ఈ క్షణమైనా విన్నా మనము ఇక మీదటన్నా అది నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఎవరు చెప్పినా వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు పరిశీలించుకొని పరీక్షించుకొని నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో ఆ దినం నీ జీవితంలో గొప్ప మేలు అప్పటి నుంచి నీ జీవితంలో అభివృద్ధి ఫలపూరితం ఇది తెలియదు క్రైస్తవులకి పలాని దగ్గరికి వెళ్ళి స్పాన్సర్ చేస్తేనో ఫలాని చర్చకి వెళ్ళి దశంభాగం ఇస్తేనో ఫలాని ఇంట్లోకి వచ్చి ఏదన్నా బళ్ళ లేదా పార్డనలు పెట్టుకుంటేనో లేదా వర్షిపులు చేస్తేనో మంత్రాలు దెయ్యాలు పోతాయి అనుకుంటే నీ జీవితం కాలమంతా ఉన్నా కానీ ఏ మాత్రము ఎంత మాత్రము మార్పు జరగదు ముందు మార్పు చెందాల్సింది దయ్యాలు మంత్రాలు కాదు ముందు నువ్వు నీ స్థితిని మార్చుకోవడానికి నువ్వు కలిగి ఉన్న జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు కలిగి ఉన్న అలవాట్లను నువ్వు ఏదైతే దేవుని పట్ల ఆయాసకరంగా జీవిస్తున్న జీవితాన్ని మొట్టమొదట మార్చుకోవాల్సింది దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సింది నువ్వు చేయాల్సిన పని అది దాని తర్వాత నువ్వు బలు నీర్చుకో వర్షీప్ జై ఏమైనా జై అవేవి మనం చేసుకోకుండా ఏమాత్రము దేవుని ప్రకారంగా మనం ప్రవర్తించకుండా జీవించకుండా ఏ మాత్రము నడుచుకోకుండా ఎంత మట్టుకి ఎంత చేసినా నీ సమయము వృధా నీ పట్ల ఓపికతో ఓర్పుతో ఫలిస్తవని ఎదురు చూస్తున్న దేవుని సమ కదా ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇదే చూడండి కాబట్టి మనం గ్రహించుకోవాలని దేవుడు వాక్యరూపకంగా ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి చూడండి చూడండి ఏహోను శుభార్తలో పదిహేనో అధ్యాయం రెండో వచనంలో నాలో పలింపని ప్రతి ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతితిగా మరి మరీ ఎక్కువగా పలింపవాలని దానిలోని పనికిరాని తీగలు తీసివేయి నా ఎందు నిలిచి ఉండుడి కాబట్టి దేవుని ఎందు నిలిచి ఉండడం అంటే ఏంది కూర్చొని పాటలు పాడటమా కూర్చొని నలుగురి చేత కూర్చొని వర్షిప్ చేయడమా ఆయన ఎందు నిలిచి ఉండాలంటే ఎట్లా నిలిచి ఉంటాం ఆయన వాక్య ప్రకారంగా ఉంటే నువ్వు వాక్యంలాగా జీవిస్తుంటే ఎక్కడ కూడా నువ్వు దేవునిలో ఉంటవే తప్ప ఈ లోక సంబంధమైన విధానం ఉండదు ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే అలా కనపడి చర్చిలో కూర్చొని వచ్చిపోయేది కాదు నేను ఎప్పుడూ చర్చిలకి వ్యతిరేకంగా మాట్లాడిను ఎందుకంటే ఈరోజు చర్చి కూడా ఒక విగ్రహం అయిపోయింది ఒక వ్యక్తి ఉదయాన్నే నాలుగింటికి పోతాడు మంచిదే చర్చికి నలభై కిలోమీటర్ల బండి ప్రయాణం ఏది అర్ధరాత్రి నాలుగు గంటలకు లేచి పోతాడు మంచిదే వచ్చేటప్పుడు సారాశీత వెంట పెట్టుకు వస్తే లాభం చెప్పండి అతనికి ఏం లాభం చర్చికి పోవడం వల్ల ఏం లాభం ఈరోజు పోయినవు మంచిదే ఎందుకు పోతున్నావు అక్కడేదో మెరాకు జరుగుతూనే పోతున్నావు అది ఎంతవరకు న్యాయము ఎంతవరకు ధర్మము దేవునికి చర్చకి పోవాలి ఇందుకు జీవం కలిగిన దేవుడు అక్కడ ఉంటాడు అన్న విశ్వాసం ఉంటే పోతావు పరిశీప్ చేస్తావు పాటలు పాడతావు అలాగే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు విని విశ్వసించి అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ వాక్య నీ జీవితాన్ని మార్చుకుంటే నువ్వు చర్చకి వెళ్తే నీకు మేలు అదేమి లేకుండా ఏం లాభం చెప్పండి కాబట్టి దేవుని ఎందుకు నిలిచి ఉండడం అంటే వచ్చి ప్రార్థనలో కనపడటము ప్రార్థనలో పెట్టించుకోవడం లేదా ప్రార్థనలో పోవడమా చూడండి నా ఎందు నిలిచి ఉండి మీ ఎందును నేను నిలిచి ఎందును దేవుని ఎందు అంటే మనం ఎప్పుడైతే మనలో ఉన్న గుడారంలో ఉన్న దుర్మార్గము తొలగించుకొని సర్వశక్తిని దేవుని వైపు మనం తిరుగుతామో ఆయన తట్టును ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు దేవుడు నీ తట్టు తిరుగుతుంది అదే కదా ఆయన ఎందు నిలిచి ఉంటే నేను మీ ఎందు నిలిచి ఉంటాడంటే మీ విధానాలన్నీ మార్చుకొని నాకు తగినట్లే జీవించడానికి మీరు సిద్ధ కలిగి నా తట్టు తిరిగితే అదే సిద్ధ కలిగి నేను మీ తట్టు తిరుగుతా అది దేవుడు తట్టు తిరగడం అంటే తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో పాలింపదు అలాగే నా ఎందు నిలిచి ఉంటే గాని మీరు పలించరు చూడండి ఎవడు నా ఎందు నిలిచి ఉండనో నేను ఎవరి ఎందు నిలిచి ఎందునో వాడు బహుగా పాలించరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు చూడండి దేవునికి వేరుగా ఉండడం అంటే ఏంది చెప్పండి అంటే ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో ఎప్పుడైతే వాక్యం ద్వారా దేవుడి నీతో మాట్లాడతాడో విన్న వాక్యాన్ని విన్న నువ్వు ఆ వాక్య ప్రకారంగా అవలంబించుకొని ప్రవర్తిస్తూ నడుచుకుంటూ నీ జీవితాన్ని మార్చుకుంటే ఆయనకి దగ్గరగా జీవించినట్టు ఇష్టడిగా జీవించినట్టు అప్పుడు నీ జీవితంలో పలభూరితం వస్తుంది పుట్టి విని వెళ్ళిపోయి యథావిధిగా ఉంటే ఏం లేదన్నట్టు అది వేరుగా ఉండే జీవితం అన్నట్టు శూన్యం పది సంవత్సరాలు ఆ వ్యవసాయకుడు ఆ ద్రాక్షటి పట్ల ఎట్లయితే కనిపెట్టుకొని ఉంటాడో పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు వచ్చినా ఆ చెట్టు అట్లానే ఉండిపోతుంది సారము ఎరువులు ఏంటంటే వాక్యం దేవుడు రకరకాలుగా నీ దగ్గరకు వస్తాడు రకరకాల వ్యక్తుల దగ్గర నీ దగ్గరకు వస్తాడు ఎట్లా నిన్ను సారపూరితంగా చేయడానికి ఆ సారం ఎప్పుడు వస్తుంది వాక్యం వచ్చి నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీలో సారం జీవం వస్తుంది అప్పుడు ఫలిస్తాం అందుకు చూడండి ఈరోజు దేవుడు కూడా రకరకాలుగా హెచ్చరికగా వస్తాడు బుద్ధి లేకపోతే బుద్ధి చెప్పే వాళ్ళలాగా వస్తాడు ఆదరణకరంగా వస్తాడు ధైర్యపరిచే వాళ్ళలాగా వస్తాడు రకరకాలుగా వచ్చి ఎట్లగైనా ఆయనకు తగినట్లుగా నిన్ను మార్చడానికే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటాడు కానీ వినిపోతున్నావు అంతే మార్పు లేదన్నట్టు చూడండి కాబట్టి నా ఎందును మీరును మీ ఎందును నా మాటలు ఇది మెయిన్ అన్నట్టు నా ఎందు మీరును మీ ఎందు ఎవరి మాటలు ఉండాలా దేవుని మాటలు నిలిచి ఉండిన ఏడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అప్పుడు అది మీకు అనుగ్రహింపబడి ఎప్పుడు ఇది వాక్యం ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రదర్ నేను ప్రార్థన చేయలేదు చేసినాను రాలేదు ఎన్నిసార్లు ఎంత చేసినా ఏమవుతుందంటే ఆయన మాటల ఎందు నువ్వు నిలిచి లేవు ఎందుకు వేరుగా ఉన్నావు కాబట్టి నీ ప్రార్థన కూడా దేవుడి వినడం లేదు అది చెబితే బహు కష్టం మనుషులకు ప్రభు కన్నులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ కీడు విరోధంగా ఉంది కీడు వాళ్ళు ఎవరంటే వాక్యాన్ని పాటించని వాళ్ళు అలా తాగేవాడు సిగరెట్ తాగేవాడు మందులు తాగేవాడు కాదు ఎవడైతే విని వాక్య ప్రకారంగా జీవించుకున్న ఉన్నవాడు వాడు వాడి యొక్క జీవితము సాక్ష్యము ఏమాత్రం దేవునికి ఇష్టంగా ఉండదు వాడి ప్రవర్తన బాగుండదు మాట తీరు బాగుండదు వాడి సాక్ష్యము బాగుండదు వాడి జీవితము బాగుండదు వాక్యాన్ని పాటించినోడే కదా యేసు ప్రభుని చూపించగలడు తనలో నుంచి అది ఏది రూపకంగానే చూపించగలడు కదా కాబట్టి దేవుడు చూడండి ఎప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది మీకు ఇష్టమైనది అంటే ఆయన మాటల ఎందు నిలిచి ఉండినప్పుడు అప్పుడు మనం బహుగా పలించగలుగుతాం అప్పుడే మన జీవితాల్లో అసలైన శాంతి సమాధానం ఎందుకు ఈ రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడినంటే వాక్యము లేకపోతే నీలో నీరు లేదు ఎండిపోయినా దానిలాగా ఉండిపోతాం ఎడారిలాగా అయిపోతాం చూడు వాక్యము జీవం నీలో లేకపోతే నువ్వు రోజు రోజుకి అది ఆరోగ్యమైన ఆత్మీయత అది ఏదైనా కానీ చూడు కాబట్టి వాక్యము జీవంతో పోల్చబడింది కాబట్టి చూడండి మన నోటిలో నుంచి జీవ ఊటలు ఉన్నాయంట అంటే నీరు ఉదయంలో ఏముంటే ఉంటాయా ఇవన్నీ చెప్పు నీ హృదయంలో ఎంతగా దేవుని వాక్యమును సమకూర్చుకుంటావో అంతగా దేవుని వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకుంటావో ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నది ఒక జలపాతం ఒక నీటి ఊటలాగా నీ నోట్లో నుంచి బయటకు వస్తుంది చూడు ఈరోజు మన హృదయంలో నిజంగా దేవుని వాక్యం ఉందా అన్నది ఎవరు వాళ్ళు పరిశీలించుకోవాలా నేనేం తీర్పు తీర్చేవాడిని కాదు కదా ఒక దినం యేసుప్రభు వచ్చి నిలబడతాను నీ ఎదుట ఆయన ఎదుట నిలబడతాను నువ్వు అప్పుడు అడుగుతాడు దేవుడు ఇప్పుడు ఆత్మరూపిగా ఉండి సేవకుల ద్వారా మాట్లాడతాడు అప్పుడు ఆయన నీ ఎదుట ప్రత్యక్షమై ముఖాముఖిగా నీతో మాట్లాడతాడు చూడండి ఆ దినము ఆ గడియ ప్రతి ఒక్కరము ఈరోజు నేను బతుకుండి చనిపోయినా కదా మనకన్నా ముందు చనిపోయిన వారు లేపబడతారు కదా మృతులలో ప్రతి ఒక్కరూ ఆ దినాన్ని ఫేస్ చేయక తప్పదన్నట్టు చూడండి వాక్యం మన హృదయంలో లేకపోవడం వల్ల జీవం మనలో లేకపోవడం వల్ల పరిశుద్ధత మనలో లేకపోవడం వల్ల దేవుని అగ్ని వెలుగు మనలో లేకపోతే ఈ అపవిత్రాత్మలో చూడండి మనలోకి కాపురం ఉంటాయంట అప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంటది నీ జీవితం ఎలా ఉంటుంది చూడండి మొదటి స్థితి కన్నా కడపట స్థితి అంత దారుణంగా తయారవుతుంది అందుకు చూడు విశ్వాసులైన సేవకులైన ఎందుకు బలహీనమైపోయి చూడండి ఉన్నారంటే ఇది కారణం కాబట్టి మనల్ని మనం పరిశీలించుకున్నలా పరీక్షించుకున్నాము ఎంతవరకు నేను ఫలించినాను ఎంతవరకు నేను నాలో పవిత్రత పరిశుభ్రత ఉంది చూడండి నన్ను నిజంగా దేవుడు వచ్చి నివసిస్తుండో నిజంగా దేవుని వాక్యం నాలో ఉన్నది చూడు ఆయన మూడేండ్లు ఎదురు చూశాడు ఈ రోజు కూడా యేసు ఈ లోకం పట్ల ఆయన ఎదురు చూపు అట్లనే ఉంది కానీ మొదటి స్థితి కన్నా కడపటి స్థితి దారుణంగా ఉన్నట్టు లోకము అంతకీ అంతకు దిగజారిపోతుంది అన్నట్టు సేవకులు అంతకీ అంతకు దిగజారిపోతున్నారు విశ్వాసులు అంతకన్నా అంతకన్నా చెడిపోతున్నారు అన్నట్టు అవిశ్వాస భ్రష్టులు అన్నట్టు చూడు లోకమంతా అలా తయారవుతుంది కానీ ఇవన్నీ వింటున్నాం మనము చూస్తున్నాం మనము మనం ఎలా తయారవుతున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలా నీకు నువ్వే తీర్పు తెచ్చుకోమని బైబిల్ వాక్యం చదువుతుంది అంటే నీ గురించి తీర్పు కాదు నిన్ను నువ్వే పరిశీలించుకోవడం పరీక్షించుకోవడం అంటే నీకు నువ్వు తీర్పు తెచ్చుకోవడం అన్నట్టు ఈ రోజు నిన్ను నువ్వు పరిశీలించుకో పరీక్షించుకో ఎంత మటుకు నీ జీవితము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఎంతవరకు వాక్యాన్ని వింటున్న నువ్వు ప్రవర్తించి నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు కట్టుకుంటున్నావు మనుషుల వైపు చూస్తే అది ఒక విగ్రహం అన్నట్టు వీళ్ళ దాని వ్యభిచారం మాంద్యముతో మత్తులారంటే ఈరోజు మనుషులంతా విగ్రహాలు తెచ్చిపెట్టుకున్నారు వ్యక్తులను పూజిస్తున్నారు వ్యక్తులను ఆరాధ చేసి సహోదరులను ప్రేమించమన్నాడు ఆతిథ్యం చేయమన్నాడు సమాధానం కలిగి ఉండమన్నాడు సన్మానించమన్నాడు కానీ ఆరాధించమని ఎక్కడ బైబుల్లో చెప్పాల ఈ రోజు మనుషులను నోరు దరిస్తే ఆరాధన అందుకు నువ్వు ఎండిపోతున్నావు నీ జీవితంలో చూడు ఎవరైతే ముందు ఆరాధకు ఆరాధనకు యోగిడు ఎవరు ఏ శుప్ర చూడు ఆయనని నువ్వేం చేయాలా మెచ్చుకోవాలా ఎట్లా ఆయన చేసిన కార్యములను కృపలను బట్టి నువ్వు వర్ణించాలా అది దేవుణ్ణి మహిమపరచడం మన దౌర్భాగ్యం ఏంటంటే మనుషులను చూస్తామన్నట్టు మనుషుల మాటలో చెవులో పెట్టుకుంటాం అన్నట్టు చెప్పినట్టు నడుచుకుంటాం దేవునికి ప్రాధాన్యత ఇవ్వమన్నట్టు ఈరోజు నీ హృదయంలో ఏ విగ్రహం ఉందో నువ్వు కాబట్టి ఆలోచించుకోవాలా తీర్మానించుకోవాలా ఆ రీతిగా ఒక్క వాక్యం చెప్పి ఎందుకంటే దావీదు ప్రార్థన చూడండి దేవుడు కృపను బట్టి యాక్చువల్ ఈ వాక్యమే చెప్పాలనుకున్నాను కానీ దేవుడు ఆయన ఏర్పాటు ఈ రీతిగా ఉంది నాకు తెలియదు ధాన్యల గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము మూడో వచనంలో దాని ముందు రెండో వచనంలో అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ధాన్యలకు నేను తన ప్రవర్త ఇరిమియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు ఎరుసలేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు పూర్తిగా సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించింది అంటే ఎప్పుడైతే ఈయన బానిసత్వం ని గ్రహించిండో తిరిగి దాన్ని చూడండి అతడు అంతటా నేను ఏం చేసినాను గోనె పట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకై ప్రభులకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము అంటే ఆయన ఏం చేస్తుడు నిబ్బరం చేసుకుంటాడు ప్రార్థన చేయడానికి ఎందుకు ఈ దోషారోపణలు ఈ అతిక్రమములు పాపాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొందుకోవడానికి చూడండి ఆయన ఎంత ఇష్టంగా జీవించిన ధాన్యాలు చూడండి ఇక్కడ ఏమంటుండడు ధాన్యాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినంలో చూడండి ప్రభు నీవే నీతిమంతుడు ఎవరు వేస్తూ ప్రభు మేమైతే సిగ్గు చేత ముఖ వికారము చెందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి అంటే మేము అంటే దానిలో దావి ఏం చేస్తుండు తను కూడా వాళ్ళలాగా తప్పు చేస్తున్నానని ప్రార్థన చేస్తాడు మేమైతే అందులో ధాన్యాలు కూడా అంటే దానియలు జీవితము మంచిగానే ఉంటది కదా నాకు ప్రియుడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు జ్ఞానం కలిగిన సకల ప్రాణిత విద్య కలిగినవాడు ఇన్ని ఉన్న కూడా తను పాపం చేసిన వాళ్ళలాగా మనసు నిబ్రం చేసుకొని ప్రార్థన చేస్తాడు ఈరోజు మనం అట్లా ప్రార్థన చేస్తామా ఒప్పుకోవాలా ఒప్పుకోవాలా అంటున్నామే తప్ప ఒప్పుకో మన హృదయం అంగీకరించదు అన్నట్టు సిద్ధపడదు మనసుని సిద్ధపరుచుకోలేమన్నట్టు అంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మన తప్పులు అతిక్రమంలో ఒప్పుకోవడానికి కూడా మన ఈగో అంటారు కదా అది ఒప్పుకోదు నేనేంది పాపం చేసిన వాడిని అన్నట్టు వీళ్ళంతా ఒక దినము అనగదొక్కబడతారు అన్నట్టు ఈ రీతిగా ఉన్నారు ఎందుకు చూడు గర్విష్ఠులు అహంకారులు దేవునికి ఇష్టం ఉండదు వాళ్ళు చూడు ధాన్యాలు అంత శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అంతా విద్య అంతగా దేవుని పట్ల అక్కడ ఐగుప్తు రా అక్కడ చూడండి బబులో ఆ దూతల ఏదైతే ఆ మాంసం కూడా తినకుండా అంతా నిష్టగా ఉన్నవాడు దేవుని పట్ల అంతా భక్తి కలిగిన ప్రార్థన చేసినా శ్రమ కలుగుతుందని తెలుసుకొని కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడిన దేవునికి ఇష్టంగా జీవించిన ధాన్యలు కూడా మనసు నిభ్రం చేసుకుంటాడు ప్రార్థనలు విజ్ఞాపనలు అన్ని ఒప్పుకోవడానికి అలాగే తను కూడా ఒప్పుకునే మేమైతే అంటున్నాడు నేను వాళ్ళంట్లా మేము అంటే అందులో ధాన్యాలు అనబడిన నేను కూడా ఉన్నాను అంటున్నాడు ఈరోజు ఎప్పుడైనా మనము అని ఒప్పుకుంటామా వాళ్ళు ఎట్లా అయిపోతున్నారు గొప్ప జనము ఆ జనము ఈ జనం ఆ జనంలో నువ్వు ఉన్నవా నీకెట్లా తెలుస్తుంది నీ సాక్ష్యం నిజంగా బాగుందా ఈరోజు నిజంగా నువ్వు ఫలించినవా ఈరోజు సేవలో కానీ అన్నిట్లో అలాంటప్పుడు ఎదుటి వారి కంట్లో నలుసు మనం ఎట్లా తీస్తాం ముందు మన కంట్లో ఉన్న దోళం తీసుకోవాలా మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని ఒకవేళ నువ్వు నిజంగా మారిన వాడి అయితే ధాన్యాలు ఎట్లయితే ఆ దేశ జనుల కోసం ప్రార్థన చేస్తాడో అలాంటి ప్రార్థన చేయాలే తప్ప పరిసయులాగా ఆ నేను లేను ప్రభు అని వాడిని కించపరుస్తూ నిన్ను నువ్వు మెచ్చుకునే ప్రార్థన ఎప్పుడు చేయడు ఈరోజు మనం చేస్తున్నామంటే మన ప్రార్థన పరిసయుడు ప్రార్థన ఒకరిని కించపరిచేలాగా ప్రార్థన చేస్తున్నామంటే పరిసయులు ప్రార్థన కానీ నీ ప్రార్థన ఎప్పుడు వినడు దేవుడు ఆయన ఎదుట ఒప్పుకునే వాళ్ళ ప్రార్థన అంగీకరిస్తారు వాళ్ళ తగ్గింపు స్వభావం ఉంటది మనలో ఉండదన్నట్టు పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనిక్రమ గల దేవ నీకు వందనాలు స్తుతులు అయిన స్తోత్రములు ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఈ వాక్య ప్రకారంగా తండ్రి నేనేమైనా నీ వాక్య ప్రకారంగా జీవించకపోతే నా జీవితాన్ని అరీతిగా నేను కట్టుకోకుండా ఉంటే నీ పట్ల అతిక్రమములు పాపములు వ్యసనములు దోషములు నీ దృష్టికి సమస్త హే కృత్యములు కార్యములు ఒకవేళ నేను చేస్తుంటే ప్రభా నీ వాక్యము నా గిద్దకు వచ్చింది కాబట్టి నీ వాక్యానికి లోబడి తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ నేను నా తప్పులను బట్టి అతిక్రమములను బట్టి దోషములను బట్టి మానక చేస్తున్న ప్రతి అలవాట్లను బట్టి నోటి మాటలను బట్టి చూపులను బట్టి తలంపులను బట్టిన నడవడికను బట్టి నీ సన్నిధిలో అతిక్రమములు పాపములు అన్నిటిని ఒప్పుకుంటున్నా క్షమించమని ఆయన విన్న వాక్యాన్ని మేము పాటించే వారిలాగా నన్ను లేవనెత్తమని ఈ వాక్య ప్రకారంగా నా జీవితం నీకు ఉంటే క్షమించమని దానివల్ల ఎట్లయితే పాపాలు ఒప్పుకుంటూ దేశ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థించిండో అలా మేము ప్రార్థించాలే గప్ప ఒకరిని కించపరుస్తూ ఒకరిని వ్యంగ్యంగా చూపిస్తూ ఆ పరిసేడు చేసిన ప్రార్థన మేము చేయొద్దు ప్రభు నేను శంకరి ప్రార్థన మీరు అంగీకరించినారు ప్రభా కానీ పరిచయుడు ప్రార్థన హెచ్చింపు ఎంతకాటికి అతిశయించుకోవడము గర్వించడము గొప్ప అని తప్ప ఎక్కడ కూడా ప్రార్థనలో తగ్గింపు స్వభావం ఉండదు ప్రభావ కాబట్టి ఆ శంకరి ప్రార్థనలో మీకు కనిపించింది కాబట్టి అలా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను నీ ఎందు కలిగి నీకు ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేయుటకు మీరే కృపా సహాయం నాకు అనుగ్రహించమని ఏస్తు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రార్థన చేసుకుందాం సత్య సంపూర్ణ మహిమగల దేవా మహోన్నతుడ బలమైన దేవుడు కర్మశక్తి మంత్రుడు సర్వాధికారు సకల ఆశీర్వాదములకు కారణబూతుడు ప్రభ నీ అందు ఫలింపాలా ఫలియించి ప్రభానతని సాక్ష్యం నిలబెట్టుకోవాలన్నా తండ్రి నీ ఎదుట మా సాక్ష్యం నిలబెట్టుకోవాలా మా హృదయం పరిశుద్ధపరుచుకొని ప్రభానతని యొక్క ఆత్మచతని ఇంపబడాలని ఆయన నీ యొక్క గొప్ప మా జీవితం చేసిన ప్రభ నీకు వదనాలు నా తల్లిని వాక్యం ద్వారా మాత్రం మాట్లాడే దేవుడు మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మాలోని బలహీనలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టుటకు ప్రభాకృపను అనుగ్రహించండి ఇంకా ఏ రీతిగా ఆయాసకరంగా మేము ఉన్నామో ప్రతి విషయంలో నా తండ్రి వాక్యం చేత మేము శుద్ధి చేయబడి నీ యొక్క వాక్యం ధ్యానంలో మేము ప్రభ కలి చేసుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయండి నా తండ్రి కార్యములు గొప్పవి ఆశ్చర్యకార్యములు అద్వితీయుడు దేవుడవు ప్రభావతండి ఎన్నో కార్యములు ఎన్నో కార్యములు ఊహించినవి అడిగి ఊహించిన వాటి కన్నా కూడా ఎక్కువగా చేసిన దేవుడవు ప్రతి కార్యంలోని యొక్క మహిమను మేము చూసినాం ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా స్వస్థపరచబడిండ్రు ఆ క్యాన్సర్ చేత చనిపోయిన ఆ స్త్రీ గురించి ఆవ గురించి ప్రార్థిస్తున్న తండ్రి కుటుంబానికి ఆదరణ కలిగ చేయండి నేనన్నా తండ్రి మరి కామమ్మ సిస్టర్ గురించి నర్సమ్మ సిస్టర్ గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల జీవితాల కార్యం జరిగించండి ప్రతి కణమును ప్రభా ముట్టండి సెల్ ని మల్టిప్లై చేయండి నాయన తండ్రి క్యాన్సర్ అనే ప్రభ ఎలాంటి ఆనవాలు లేకుండా సంపూర్ణమైన విడుదల బిడ్డలకు ప్రకటించండి వారు తీసుకుంటున్న మందులతోటి ప్రభ స్వస్థత కలగ చేయండి మీ నోటి మాట చేత అన్ని కార్యములని సమస్తం సమకూర్చి నా తండ్రి ఆ కుటుంబాల్లో శాంతిని దాయి చేయండి మరి రాజన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డ జీవితంలో కూడా కార్యం జరిగించండి లివర్ ప్రాబ్లంని జాండీస్ మీరు ముట్టండి తనవి ఏషియా వంద నాలుగు స్తోత్రం ప్రభ నతని చిన్న అంటి బిడ్డ గురించి ప్రార్థిస్తా ఉన్నా ప్రభా ఆ బిడ్డ కొన్న తండ్రి అస్వస్థత లోనైంది యాక్సిడెంట్ ద్వారా ప్రభ ఎన్నో సమస్యలను ఎదుర్కొద్ద చిన్న బిడ్డను మీరు ముట్టండి నాయన ప్రతి ఎముకను మూలుగను కండరామును ప్రభ మీ ముట్టండి తండ్రి నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రభ రోగస్తులందరినీ ముట్టండి ప్రభా రోగంతో బాధపడుతున్న అతండి సన్నిధిలో గోజారుతున్నారు ప్రభా న తండ్రి ప్రార్థనల కొరకే ఎదురు చూస్తున్నారు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా నా మీ వద్ద నుంచి మాత్రమే వస్తుంది నాయన ఎందుకంటే నీవే మా కొండవు మా కూటవు కొండల తట్టు నేను చూస్తున్నప్పుడు నాకు ఎక్కడి నుంచి వచ్చునంటే హోవ వాళ్ళని నా తండ్రి ఈ బిడ్డలందరి జీవితాలలో ప్రవసాహాయం చేయండి మేము మనుషుల మాత్రమే ప్రభు నా విజ్ఞాపనలు చేస్తాం కానీ కార్యశూరుడు కార్యసిద్ధి కలిగ చేయవాడము నీవే తండ్రి గొప్ప కార్యంలో ఆశ్చర్యకారులు ఈ బిడ్డల జీవితాలలో జరిగించండి పరిశుద్ధిరా నా తండ్రి ఆ మరొక సిస్టర్ కసిన సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నైనా ఆ బిడ్డ యొక్క జీవితం కట్టండి కుటుంబం ను కట్టండి ప్రభా బిడ్డ యొక్క సంసారం నిలబెట్టండి బిడ్డల విషయంలో కార్యం జరిగించండి నా ఇంకా ప్రార్థనల విజ్ఞాపన కోరుతున్న ప్రత్యేక అంశంలో గురించి ప్రార్థిస్తున్నాం నైనా నా తండ్రి మనోజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నేను ఒక గురించి ప్రార్థిస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యంతో ప్రభా బలపరచండి నా తండ్రి స్థిరపరచండి నా తండ్రి మీరే కార్యం జరిగించండి ఏసీఆ కుటుంబంలోని ప్రతి నా తండ్రి ప్రతి అవసరతను తీర్చండి ఏసియా నీకు సమస్తం సాధ్యం అయినా ప్రతి హృదయంని పరిశోధించి తెలుసుకున్న దేవుడో ప్రభా నీ యొద్దు ఏ దాపరికం లేదునైనా మన జీవితంలో తేటి తెల్లంగా నీకు కనబడుతున్నాయి ప్రభా ప్రతి ఒక్క అతని అవసరం నీ యొక్క సమృద్ధిలో మాకు జరిగించండి నాతో మరి రేణుకా సిస్టర్ గురించి ప్రార్థించినాం కావ్య సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన అబిడ్డ జీవితంలో మీరు కార్యం జరిగించండి నతండి భర్తను మార్చపరడి కుటుంబంలో నతడి శాంతి సమాధానం రాయించండి బిడ్డల విషయంలో మీరు కార్యం జరిగించండి రవి చెల్ల బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నతండి అబిడ్డ యొక్క విశ్వాసం బలపరచండిగా ఎందుకంటే నీ విశ్వాసం మూలంగానే నీకు స్వస్థత కలిగినది అని ప్రభా స్త్రీతో చెప్పిన వాళ్ళైనా నువ్వు మేస వార్తలో తండ్రి ప్రభ ఐ జీవితంలో కూడా కార్యం జరిగించండి ఆయన కిడ్నీ సమస్య నుంచి ఆ యొక్క హార్త సంపూర్ణ స్వస్థత విడుదల అబిడ ప్రకటిస్తున్నాం దేవ కార్యం జరిగించండి ఇంకా మినిస్ట్రీలో వెళ్తున్న బ్రదర్స్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ సేవలో మీరు విస్తారంగా నీ వాక్య సమృద్ధి చేత పరిశుద్ధాత్మ నడిపింపు చేత అతని కొత్త ఆత్మలను సంపాదించుటకు ప్రభ కొత్త ప్రాంతాలలో నా తండ్రి అతను మీరు అగ్ని కంచె వేసి నడిపించండి అతని రాజ్య వ్యాప్తిలో ప్రభ వీరిని మీరు వాడుకుంటున్న విధానం కొరకే వందనాలు ఆటంక అందులో మంత్రులు చీకటి శక్తును బంధిస్తున్నాను ఆయన వేసిన తను నీ బిడ్ల మార్గం సారాలం చేస్తాను ఎందుకంటే అడుగు పెట్టు ప్రతి స్థలం నువ్వు దయచేవాడు నాదేవా నీకే వందనాలు స్తోతులు నేను ఎందుకంటే నువ్వు చేసిన మేలు మరువలేని ప్రభ ఎన్ని చేసుకున్న జ్ఞాపకం చేసుకున్న సరిపోనంతగా మేలు మా జీవితంలో అన్ను దినం అనుక్షణం జరిగిస్తూనే ఉన్నావు ఆయన అన్నిటికన్నా గొప్ప కార్యం రక్షణ కార్యం మమ్మల్ని ప్రతి మా జీవితాల్లో మీరు జరిగించినందుకు మీకు వందనాలు అదేవిధంగా మీరు ఇష్టలోని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా రక్షణ కార్యం జరిగించండి ప్రతి ఒక్క బలహీనతను తీసివేయండి ప్రతి అవసరతని మీకు సమృద్ధిలో నెరవేర్చండి నాయన నీ మహిమైశ్వర్యంలో నుంచి ప్రభ మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు మీకు వాక్యము ప్రభ విరివిగా పంచి మాకు మాకు ఆహారం దయచేస్తున్న దేవా నీకే వందనాలు స్తోంది ఆయన పరిశుద్ధ దాత్మ నడిపింపు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కలుగ చేయండి మీరు ప్రతి బిడ్డ అవసరం తీర్చండి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆశ్చర్యకారులు జరిగించి గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోనమని ప్రభా నీ రాకడ దినం వరకు మమ్మల్ని సమృద్ధిగా సంపూర్ణంగా నడిపించమని విశ్వాసంలో బలంగా ఎదుగుటకు నీక కృపను గురించమని అతను ఎటువంటి పరిస్థితుల్లో కూడా బిడ్డలు జారిపోకుండాన్నట్లుగా అతన్ని నీకు కృప బలపరచమని అన్ని కార్యముల ప్రభావ సర్వంలో నీకే మహిమ చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల మరి ట్రైబల్ ఏరియాకి వెళ్ళిన బిడ్డలకుఎంలో మరి రోజు దేవిని స్థుతిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం ఎలా కూడా చూడ నడిపించను గాక ఆమెన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సిస్టర్స్ అందరికీ కావ్య సిస్టర్ రవిచల్ల పేరు అందరికీ ప్రైజ్ ప్రైజ్ ప్రెసిడెంట్ సిస్టర్